శుక్లాంబరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నేము స్మహిశాద్యానసర్వార్థానా ఉపక్రమేయం నృత్యా సమస్తరా సీతాభోరు కరంతరం మంగళమాతనూ గురుర్బ్రహురుణు గురువోమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే హరి ఓం త్రీ గురుభ్యో నమ శివాయరవే నమ నారాయణం నమస్కృత్య నరం చె నరో దివ్యాత్మస్వరూపులరా తల్లులరా తండ్రులరా ప్రధానంగా ఈ అర్కపురిలో వేయించేసి ఉన్నటువంటి మాత అనసూయా దేవి గారికి హైమవతి దేవికి సకల దేవతాగణానికి సాస్తాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరిరాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీస్వామి వారి దివ్య పాదపద్మములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ ఈరోజు ఉదయం మన ప్రవచన ప్రయాణంలో నలమహారాజు మళ్ళీ తన నిషధ రాజ్యాన్ని తాను అలంకరించాడు అక్కడిదాకా వచ్చాం ఈ నలమహారాజు ఆ దమయంతి పడినటువంటి పాటలన్నీ విన్నాడు ఎవరండి ధర్మరాజు అర్జునుడు అక్కడ లేడు ఏం చేస్తున్నాడని చెప్పాం తీర్థయాత్రలు చేస్తున్నాడు దేవేంద్రుని యొక్క అయినటువంటి మాతలు వచ్చి చెప్పాడు అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళడయా నువ్వేమీ దిగులు పడవలసిన పని అని నలమహారాజు యొక్క చరిత్ర విన్నటువంటి ఆ ధర్మరాజు మనకు అంతకన్నా గొప్ప కష్టాలు ఏమీ లేవు ఎంతకన్నా నలమహారాజు పొందిన దానికన్నా గొప్ప కష్టాన్ని నేను పొందటం లేదు నా తమ్ముళ్ళు పక్కన ఉన్నారు కట్టుకున్న భార్య ఉన్నది ఆ సూర్య భగవానుడు ప్రసాదించినటువంటి అక్షయ పాత్ర ఉన్నది నన్ను అనుసరించి వచ్చేటువంటి అనేక మంది బ్రాహ్మణులు ఉన్నారు ఈ అరణ్యంలో నేను ఉన్నాను అని తెలుసుకుని నన్ను పలకరించడానికి వచ్చేటువంటి ఋషికణం ఉన్నది ఇంత జాగ్రత్తగా నేను ఉండగలుగుతున్నాను కానీ నల మహారాజు ఎంత కష్టపడ్డాడు చిట్ చివరికి వంట వాళ్ళుగా చేరే వంటను గురించి గొప్పగా చెప్పేటప్పుడు కూడా ఏమంటారండి నల భీమపాకం అని అంటారు భీమపాకం ఏదో రేపు తెలుస్తుంది మనకు ఎందుకంటే ఈ పూటతో అరణ్య పర్వం అయిపోతుంది రేపు విరాట పర్వం మొదలు భారతానికి ముఖ్యమైనటువంటి ఘట్ ఘట్టం ఆ గుండె ఎప్పుడు ప్రారంభమైందంటే విరాట పర్వం దగ్గర నుంచి ఆ యుద్ధం పూర్తయ్యేంత వరకు నడుస్తుంది కనుక నలమహారాజు పడినన్ని కష్టాలు నేను పడలేదు కదా అని ఊరట పెద్దలు ఎవరు శౌనకుడు దేనికోసం చెప్పాడయ్యా అంటే ఆ ధర్మనంత నుండి ఊరట చెందించడం కోసం అరణ్యాలకు రావటం ఓ కష్టం అయితే తమ్ముడు వెళ్ళినటువంటి వాడు రాలేదు బాధ ఇంకొకటి ఈ ప్రక్కన కూర్చుని ఈ ద్రౌపది ఈ పక్కన కూర్చుని భీమసేనుడు నీ ధర్మం నీ ధర్మం నీ ఏం చేస్తున్నారు సూదులతో పుడిచినట్టు పుడుస్తున్నారు ఎవరినే ధర్మరాజు అనేక రకాలుగా ఆ బాధను పొందినటువంటి ఆ ధర్మనందనకు ఊరట కలిగింది నారదుల వారు వచ్చారండి అక్కడికి నేను కేవలం చూసి వెడదామని వచ్చానయ్యా ఇంకొక సలహా కూడా చెబుతామని ఇక్కడ నుంచి కేవలం అర్చునుడు మాత్రమే కాకుండా మీరు కూడా తీర్థయాత్రలు చేయండి తీర్థయాత్ర దేని కొరకు చేయాలి ఆ తీర్థయాత్ర చేయడం వల్ల ఒక రాజుగా నీకు ప్రయోజనం ఏమి అంటే ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజ ప్రజల యొక్క మనోగత భావ భావాలు తెలుస్తాయి అంతేకాదు ఆ సిద్ధ క్షేత్రముల యొక్క దివ్యత్వం తెలుస్తుంది ఇక్కడ నీవు కూర్చుంటే నేను చెప్పడం మొదలు పెడితే ఎన్ని క్షేత్రాలను గురించి చెప్పొచ్చు అండి గురించి చెప్పొచ్చు బృందావనం గురించి చెప్పొచ్చు కాశీ గురించి చెప్పొచ్చు హరిద్వారం ఋషికేశం ఇవన్నీ ఏవో వర్ణించి చెప్పచ్చు కానీ వారిని పరిపూర్ణంగా తెలుసుకునే అవకాశం ఎట్లా వస్తుంది అక్కడికి వెళితే కానీ రాదు కనుక నీవు కూడా తీర్థయాత్రలకు బయలుదేరవయ్యా ఆ విషయాన్ని చెప్పడం కోసమే నేను వచ్చాను అని చెప్పారు ఎవరు నారదుల వారు ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు ఇప్పుడు ద్రౌపదిని మిగిలినటువంటి ముగ్గురిని వెంట ధర్మనందనుడు తీర్థయాత్రలకు బయలుదేరాడంట అనేకమైనటువంటి దివ్యక్షేత్రాలు దర్శిస్తున్నాడు కేవలం అరణ్యాలలోనే ఉండాలి అనేటువంటిదేమీ లేదు దుర్యోధనాధులకు వీళ్ళు హస్తినాపురంలో ఉండకుండా ఉండడమే కావాలి అటువంటి స్థితిలో ఆ తిరుగుతూ ఉన్న సందర్భంలో ఎక్కడ నుండో వచ్చి ఒక సౌగంధిక కుసుమము ద్రౌపదీ మీద పడిందండి ఎక్కడ పడిందండి ఆ ద్రౌపదీ దేవి దగ్గర పడింది దాని యొక్క సౌరభం కానీ దాని యొక్క సొగస్సు కానీ ఎంత గొప్పగా ఉన్నాయో మనం కూడా ఇక్కడ సౌగంధిక కుసుమాలని చెబుతూ ఉంటారు కానీ వ్యాసుడు వర్ణించిన సౌగంధిక కుసుమం వేరు దానికి కొన్ని వేల రెక్కలు ఉన్నాయి అని చెప్పారు ఆ పుష్పానికి ఎన్ని రెక్కలుంటాయన్నాడండి కొన్ని వేల రెక్కలు ఉన్నాయి బంగారపు రంగులో ఉన్నది ఇక్కడ మనం చూసే సౌగంధిక కుసుమం ఏ రంగులో ఉంటుందండి తెలుపు రంగులో ఉంటుంది చూడలేదా ఎప్పుడు అయ్యో ఉన్నాయండి సౌగంధిక కుసుమాలు ఉన్నాయి పారిజాత కుసుమాలు కూడా ఉన్నాయి దేవ పారిజాతం చూసారా మామూలుగా పారిజాతం అయితే తెల్లగా ఉండి అడుగున సింధూ రూపు రంగులో ఉంటుంది అది కాకుండా దేవపారిజాతం చూశారా శ్రీలంక వెళ్ళారా వెళ్ళలేదా స్వామివారితోనైనా వెళ్ళింది మరి దేవపారిజాతం కనబడి ఉండాలి మీకు మేము చూసి వచ్చాము ఆనాడు దేవలోకం నుంచి కృష్ణ పరమాత్మ దేవేంద్రునితో యుద్ధం చేసి తీసుకొచ్చి సత్యభామ పెరటిలో నాటినటువంటి పారిజాత వృక్షం అన్ని జాతులకు చెందిన వృక్షాలు ఉన్నాయి మనకు కనబడనంత మాత్రం ఆ పారిజాత కుసుమ ఎంత ఉందండి ఎంత ఉంది ఎంత ఉన్నదండి చిన్న సైజు చాట్ అంత ఉన్నది చాలా పెద్దది సంవత్సరానికి ఒక్కటి మాత్రమే వస్తుంది ఆ వృక్షానికి కూడా బట్టలు కట్టి పూజ చేస్తూ ఉంటారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు చాలా గొప్పగా ఉన్నది ఆ వృక్షం చూసి వచ్చాము శ్రీలంక వెళ్ళినప్పుడే కనుక అనేక రకాలైనటువంటివి కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి సౌగంధిక తెల్లగా ఉంటుంది దాని కాడ ఆకుపచ్చగా పొడవుగా ఉంటుంది అది కూడా సౌగంధిక కుసుమే అని లోకంలో ఉండే వాళ్ళందరూ అంటున్నారు కానీ వ్యాస భగవానుడు చెప్పిన సౌగంధిక కుసుమం బంగారు వర్ణంలో ఉంటుంది ఎన్ని రేకులు ఉన్నాయో తెలియదు దాని నుంచి వచ్చేటువంటి దివ్యమైనటువంటి సౌరభం కొన్ని యోజనాల వరకు వెళుతుంది అంత చక్కనైన సౌగంధిక కుసుమం ఆవిడ మీద పడింది ఆ ప్రయాణం చేసే సందర్భంలో ప్రక్కనే నడుస్తున్నాడు ఎవరయ్యా అంటే భీమసేనుడు నాథా ఈ కుసుమం చూసావా ఎంత సొగసుగా ఉన్నదో దీన్ని చూసిన వెంటనే నా మనస్సు గతంలో ఉన్న దుఃఖాన్నంతటినీ పోగొట్టుకుని ప్రశాంతతను చేరింది ఇటువంటి కుసుమాలు ఎక్కడ ఉంటాయో తెలుసుకుని కొన్ని కుసుమాలు నాకు తెచ్చి పెట్టవలసిందిగా కోరుతున్నాను సహజంగా స్త్రీలకు పూలు కనబడితే వదిలిపెడతారు ఆ చెట్టు మనదైనా కాకపోయినా ఆ కోసుకుని ఒక్క సరే ఇలా స్థితి కలుగుతుంది ఏ స్త్రీకైనా కలుగుతుందండి అందులో ఆశ్చర్యపడవలసినటువంటిది లేదు కనుక ఇటువంటి సౌకంధిక కుసుమాలు ఒకటి రెండు కాదు కొన్ని తీసుకురమ్మనం అన్నట్లు ఎక్కడ దొరుకుతుంది అనేది ఏం తెలుస్తుంది భీమసేనుడికి అయినా సరే తన ప్రియురాలైనటువంటి ద్రౌపదీ దేవి అడిగింది కనుక అడగక అడగక అడిగింది వైగావిడ నేను అరణ్యాల్లో నివసిస్తున్నాను వీళ్ల మూలంగా ఎన్ని కష్టాలు వచ్చినాయి అనేటువంటి మనస్సుతో ఉన్నట్టుగా అనిపించింది ఎవరికి భీమసేను అనిపి లేకపోతే ఇంత వాదం చేస్తుందా ఎవరితో ఆ ధర్మానంతరునితో కనుక ఆవిడకుండేటువంటి కష్టాన్ని కొంచెం పోగొడితే బాగుంటుంది అని ఆలోచన చేసి ఎవరినైనా అడుగుదాం ఆ సౌగంధిక కుసుమాలు ఎక్కడ దొరుకుతాయి ఏ విధంగా దొరుకుతాయి అనేటువంటిది తెలుసుకుందామని నేను ఇప్పుడే తెస్తాను సుందరి నీకేమీ భయం లేదు నీవు ధర్మానందనుడితో ప్రయాణం చేస్తూ ఉండు మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని నేను కూడా అక్కడికి ఆ పుష్పాలు తీసుకుని చేరతానన్నాడు తనకు తెలిసిన మార్గంలో ముందుకు వెళ్ళాడు అక్కడ ఋష్యాశ్రమం కనబడింది ఆ ఋష్యాశ్రమంలోకి వెళ్ళి నమస్కరించాడు ఆ ఋషీశ్వరునకు ఏం పని మీద వచ్చావు నాయన అని అడిగాడు ఋషీశ్వరుడు అయ్యా నాకు సౌగంధిక కుసుమాలు ఉన్నాయో కావాలి నాయన దేవలోకం నుంచి యక్షలోకానికి వెళ్లే మార్గంలో ఉన్నాయి ఈ సౌగంధిక కుసుమాలు ఆ కుసుమాలు ఉన్నటువంటి సరస్సుకు అధికారి ఎవరయ్యా అంటే కుబేరుడు అర్థమైందండి ప్రవాతసుకులు అనే పేరు కలిగినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఆ సరస్సును కావలి కాస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరు ఆ పువ్వుని కొయ్యడానికి వీరలేరు స్వామి కొయ్యడానికి వీరు ఆ భీమసేనుని మాటల్లో చమత్కారం చూడండి కొయ్యడానికి వీలు లేకపోతే ఆ కుసుమం వచ్చి ద్రౌపది మీద ఎట్లా పడుతుందండి ఎవరో ఒకరు కోస్తేనే కదా పడేది వీళ్ళేని స్థితిలో ఎట్లా పడిందండి అసలు అది పడకపోతే ఇట్ట నేను ఆశ్రమాలు చెట్లు పుట్టలు పట్టి తిరిగే అవకాశం అవసరం ఉండదు ఆ పువ్వు ఆవిడ మీద పడింది కనుకనే ఆ పువ్వు యొక్క సొగసు సౌరభం ఈ రెండు చూచినటువంటి ఆమె ఇటువంటి పువ్వులు కొన్ని తీసుకురమ్మని ఆజ్ఞారీ చేసింది మాట చెప్పడం చాలా తొలిక కానీ వెళ్ళి తీసుకురావడం ఆవిడ ఎప్పుడైతే అడిగిందో కాదనలేకపోయాడు బయటకు వచ్చాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అండి కొండలు గుట్టలు పుట్టలు పొదలు ఆ హిమవత్ పర్వతాలు ఇవన్నీ దాడుతున్నాడు ఆ ఋష్యాశ్రమాన్ని చేరి ఆయన అడిగితే ఎక్కడుంటుందో చెప్పాడు అక్కడ దివ్యమైనటువంటి గంధమాదన పర్వతము ఉన్నది ఆ పర్వతము యొక్క సుగంధమే అనేక ప్రాంతాలకు అందుకనే దానికి ఏమని పేరు గంధ మాదన పర్వతము దాని నుండి వచ్చేటువంటి సుగంధము చేత మొత్తును కలిగించేది కనుక ఆ పర్వతానికి ఏం పేరండి గంధమాదనం అని పేరు అక్కడికి కనుక వెళ్ళినట్లయితే నీకు మార్గం సుగమం అని చెప్పాడు అయ్యా గంధమాదన పర్వతం వెళ్ళడానికి ఏమైనా మార్గం చెబుతారా ఏదో దేవలోకం నుంచి యక్షలోకానికి వెళ్ళే మార్గం అని చెప్పారు గంధమాదన పర్వతం అన్నారు నాకు యక్షలోకము వద్దు గంధమాదన పర్వతం మాత్రం కావాలి అది ఎక్కడ ఉన్నది ఇటు నుండి తూర్పుగా కనుక బయలుదేరి అరణ్య ప్రాంతాన్ని దాటుకుని అక్కడ ఉండే పర్వత సానువులను దాటుకుంటూ కనుక వెళ్ళినట్లయితే నీవు గంధమాదన పర్వతం దగ్గరకు పెడతా ఆ ఋషీశ్వరుడు చెప్పాడండి వాళ్ళు నడవలసిన పని ఎవరు ఆ ఋషులు యోగ మార్గం చేత పెడతారు ఈ కలియుగంలో కలియుగంలోనే శంకర భగవత్పాదుల వారు మండల మిశ్రుని ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళారని చెప్పింది శంకర విజయం ఎట్లా వెళ్ళారండి మామూలుగా వీధి మీద నడుచుకుంటూ వెళ్ళి తలుపు కొట్టలేదాయన తలుపులు బిగించున్నాయి లోపల ఎందుకు వాళ్ళ నాయన గారి తిథి ఆ రోజు అందుకోసమే లోపల వ్యాసుడు జయమని ఇద్దరు భోక్తలు ఆ స్థితిలో యోగ మార్గంతో ఇంటి లోపలికి వెళ్ళారు అని చెప్పారు శంకర భగోత్పాదల ఆ ఋషీశ్వరులు కూడా యోగ మార్గంలోనే వెళ్లేవారు కానీ భీమసీనులకు యోగ మార్గం తెలీదు భోగ మార్గం తప్ప అటువంటి పరిస్థితుల్లో నడిచి నడిచి ఏ మాత్రం అలసత పొందకుండా ఎందుకంటే తన యొక్క భార్య అయిన ద్రౌపదీ దేవి యొక్క మాట ఉన్నది ఆవిడికి తానిచ్చిన మాట ఉన్నది ఆ రెండింటిని ఆధారంగా చేసుకుని ఏమాత్రం శ్రమనుందకుండా బయలుదేరి వెళ్ళాడండి కొంత దూరం వెళ్ళగా వెళ్ళగా అప్పటికి ఎన్ని రోజులు కాలం గడిచిందంటే ఎనిమిది రోజుల కాలం గడిచింది ఈ ఎనిమిది రోజుల పాటు ఉన్నాడు ఎక్కడా ఆగ లేదు ఒక రాత్రిపూట ఎక్కడైనా పడుకుంటున్నాడేమో దాని గురించి వ్యాసుడేమీ ముచ్చటించలేదు ఎనిమిది రోజుల పాటు ప్రయాణం చేస్తే ఒక చోటికి వెళ్ళేటప్పటికి కర్పూరపు అరటి చెట్లు ఉన్నాయేటండి ఏమో అరటి చెట్లు అండి అవి కర్పూరపు అరటి చెట్లు ఎన్ని ఉన్నాయో లెక్కలేదు ఆ అరటి చెట్లు మొత్తం అన్ని అక్కడే ఉన్నాయి అర్పురపు అరటి చెట్లు అంటే అవి ఆ పింక్ కలర్లో ఉంటాయండి వాటి బోగెలు ఆకుపచ్చ రంగు ఆ గులాబీ రంగు ఈ రెండు కలిసినటువంటి రంగులో ఉంటాయి చూసారా ఎప్పుడైనా నేను చూశా చాలా బాగుంటాయి చూడ్డానికి అందంగా ఉంటాయి వాటి నుండి వచ్చేటువంటి సువాసన చాలా గొప్పది అందుకని కర్పూరపు అరటి చెట్లు అంటారు వాటిని ఎన్ని చెట్లు ఉన్నాయంటే మొత్తం అంతా అవే ఉన్నాయి ఆ ప్రాంతం అంతా మార్గం కనపడుతుంది ఆ చెట్ల మధ్య నుంచి అక్కడ ఎవరు ఉన్నారో తెలుసునండి ఈ వస్తున్నటువంటి భీమశివును చూచి ఆ ఆకారాన్ని చూచి ఆ అరణ్యంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పక్షి జాతులు కిలకిల రావములు చేస్తున్నాయి భయంకరమైనటువంటి అతని పాదఘట్టనమునకు ఆ అరణ్యాలలో కొండ చర్యలలో ఉండేటువంటి బెప్పులు గాండ్రిస్తున్నాయి సింహములు గర్జిస్తున్నాయి ఏనుగులు కీంకరిస్తున్నాయి అటువంటి స్థితిలో ఎవరు వస్తున్నారా అని చూస్తూ ఒక్కసారి కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో తెలుసుకున్నాడు ఎవరు వస్తున్నారు వచ్చేటువంటి వాడికి తానెవరో తెలియజేయాలనుకుని తన రూపాన్ని మరుగుపరుచుకుంటూ ఆ అరటి చెట్లకు ప్రక్కనే చేరి తన శరీరము నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళమును ఆ భీమసేనుడు వెళ్లవలసిన మార్గమునకు అడ్డుగా పరిచి జెండా వల వాళ్ళము యొక్క కొనను పైకి ఉంచేటట్లుగా చేసి కనులు మూసుకుని కూర్చుని ఉన్నాడు ఎవరయ్యా అంటే సాక్షాత్ హనుభువు పొద్దున ఆ అనురాధ ఆంజనేయ స్వామిని గురి పాడారండి ఎంత తీయగా ఉన్నదో ఈ పూట మా వారి పేరేమిటో తెలియదు వారి సతీమణి లలితమ్మగా బావును బావును చాలా గొప్ప పేరు లలితమ్మ గారు ఆంజనేయ స్వామి గురించి పాడారు అసలు వీళ్ళకి ఎవరు చెప్పారు ఇట్లా ఆంజనేయ స్వామి ఆవిడ ఆంజనేయ గురించి పాడింది ఇప్పుడు ఈవిడే ఆంజనేయ గురించి పాడింది ఆ ఆంజనేయ స్వామిని సంకల్పం చేయించాడండి నా మనస్సు కనిపించిందని ఎందుకంటే ఇప్పుడు చరిత్రలో అతడు రానున్నాడు చిరంజీవి ఎప్పటికీ ఉండేటువంటి వాడు ఇప్పటికీ ఆంజనేయ స్వామి ఉన్నాడు అని చాలా మంది చెబుతూ ఉంటారు ఆయన ఉన్నాడని చెప్పి ఫోటోలు వ్యాపారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ కొంతకాలం క్రితం కేవలం నాలాగా గడ్డంతో ఉండేవాడు ఆ తర్వాత ఆయనకి వీప్ మీద షాలుగా వచ్చింది ఎట్లా వచ్చిందో తెలీదు కొంతకాలానికి మళ్ళీ రుద్రాక్షమాలు కూడా వచ్చింది ఆహా డెవలప్మెంట్ బాగుంది ఏమండి అసలు ఆయన ఎలా ఉంటాడో ఎవరికి తెలీదు ఉన్న మాట మాత్రం నిజం ఎందుకంటే చిరంజీవులలో హనుమ కూడా ఒక్కడు పురాణాలన్నీ మనకు చెప్పినాయి కనుక ఆ పురాణాలు వేద విజ్ఞానం కనుక వేదముల పట్ల మనకు విశ్వాసం ఉన్నది కనుక ఈ నమ్మకాలన్నీ ఎవరికయ్యా అంటే వైదిక విశ్వాసం కలిగినటువంటి వాడికి ఏ విశ్వాసం లేనివాడికి మనం చెప్పవలసిన పని వాడి జోలికి వెళ్ళవలసిన పని ఆ ఆంజనేయ స్వామి వారు వారి పైగా ఈయన లక్షణం ఏమంటే ఎక్కువగా అరటి తోటలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాయి అట్లాగే పారిజాతపు అక్కడికి వెళ్తాడు పారిజాతీ కృతమస్త ఊరికే కూర్చుంటాడా బాష్పవారి పరిపూర్ణ లోచనం అటువంటి మారుతి నమత రాక్షకం హనుమాన్ చాలీసా చెప్పిందండి చాలా దివ్యమైనటువంటి మంత్రం హనుమాన్ చాలీసా సుందరకాండ మొత్తం అందులో ఉన్నది కనుక ఆంజనేయ స్వామి వారు వృద్ధాప్యంలో ఉన్నట్టుగా ఆ శరీరాన్ని కుంచింపజేసుకుని ఓ ప్రక్కన కూర్చున్నాడు అరిటి తోటలోనే ఆయన ఉంటాడు ఆయనకి చాలా ఇష్టం అందుకని అక్కడ ఉన్నవన్నీ ఏం తోటలు ఉన్నాయండి అరటి తోటలు ఓ పురాణం చెప్పే శాస్త్రి గారు ఆంజనేయ స్వామికి అరటి తోటలంటే చాలా ఇష్టం అరిటి పళ్ళు అంటే చాలా ఇష్టం అందుకని ఎప్పుడు అరిటి తోటలోనే ఉంటాడు అని చెప్పాడ ఆ చెబుతూ ఉండగా విన్నవాడు ఎవరయ్య అంటే వివేకానందుడు వెంటనే అక్కడి నుంచి పరుగు పెట్టి ఆ ఊళ్ళో ఉన్న అరింటి తోట మొత్తం వెతికి అట్టవాడు అంగుళం అంగుళం వెతికినా వివేకానందుడికి ఆంజనేయ స్వామి కనపడల ఇంటికి తల్లి అంటే ఎలా ఉండాలో ఆ వివేకానందుని చరిత్రలో రాసి ఉన్నదండి చాలా దివ్యమైన విషయం అది వినేటప్పటికీ నాకు ప్రజలను తడిసిపోయి కళ్ళ వెంటనే నీళ్లు వచ్చినాయి మొత్తం అంగుళం అంగుళం కనపడకుండా వెతికి ఎక్కడా ఆంజనేయ స్వామి కనపడక తిరిగి ఇంటికి వస్తే తల్లి కనబడింది వాకిట్లో అమ్మ ఏం రాదు ఎక్కడికి వెళ్ళావురా పురాణం వినటానికి వెళ్ళానమ్మ ఆ పురాణం చెప్పేటప్పుడు శాస్త్రి గారు ఆంజనేయ స్వామి అరటి తోటలో ఉంటాడు ఖచ్చితంగా అక్కడే ఉంటాడు అని చెప్పారండి గట్టిగా ఎప్పుడైతే చెప్పాడో అక్కడి నుంచి పరుగు పెట్టి అరిటి తోటల్లోకి వెళ్ళానమ్మా ఈ ఊళ్ళో ఉండే అరటి తోటలన్నీ వేతిగా ఎక్కడా కనపడలేదమ్మా శాస్త్రి గారు చెప్పింది తప్ప ఏమిటో విషయం చెప్పు నువ్వు ఆయన ఎందుకు చెప్పాడట నాన్న శాస్త్రి గారు చెప్పింది తప్పు కాదురా ఆంజనేయ స్వామి అరిటి తోటలోనే ఉంటాడు కాకపోతే ఆంజనేయ స్వామి ఎవరు రామచంద్రునికి బంతు ఆ రాముడు ఏదో పని అప్పచెప్పుంటాడు అందుకుని వెళ్ళి ఉంటాడు వాడున్నప్పుడు మనం వెళ్ళి చూడాలి కాని మనం వెళ్ళినప్పుడు వాడు ఉంటాడా నాన్న ఏదో పని మీద వెళ్ళి ఉంటాడు రాముడు పని చెయ్యాలి కదా ఆంజనేయ స్వామి ద్రవించే వాక్యం అండి ఎందుకంటే అటు ఆంజనేయ స్వామి యొక్క దివ్యత్వాన్ని చెబుతూ కూడా పురాణం చెప్పేటువంటి వాడు చెప్పేది అబద్ధము అని చెబితే వాడికి ఎటువంటి స్థితి ఏర్పడుతుందండి ఆ వివేకానందుడికి వాడి మనస్సును చెడగొట్టకుండా ఉండడం కోసం ఆ తల్లి ఎంత ప్రయత్నం చేసి ఏ మాట చెప్పింది ఆ పసి మనస్సు చెడిపోకూడదు అందువల్ల ఆయన చెప్పింది సత్యమే నువ్వు చూడడము సత్యమే హనుమంతుడు ఎక్కడికో పని ఉండి వెళ్ళడం కూడా సత్యమే అని వారి చేత నమ్మించింది కనుకనే పెరిగి పెద్దవాడైన తర్వాత వివేకానందుడు దేశానికే ఉపయోగపడ్డాడు ఎంత గొప్పవాడయ్యాడండి కనుక ఆ పిల్లలు అడిగినటువంటి ప్రశ్నలకు మనం సమాధానం ఎలా చెప్పాలి అనేది కూడా తల్లి ప్రిపేర్ అయి ఉండాలి వాడిని ఎలా తయారు చేయాలి అనే ఆలోచన ఆ అరిటి తోట దగ్గర కూర్చుని ఉన్నాడు కానీ వెళ్ళే దోహలో ఏముందండి తోక ఉన్నది అడ్డంగా ఖచ్చితంగా ఉన్నది అయితే ఆ ఉన్నటువంటి ఆ రూపాన్ని చూచి అయ్యా మీరెవరు ఇక్కడ ఎందుకున్నారు నేను గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళాలి అని ప్రయాణం అయి వచ్చా ఇప్పటికి ఎనిమిది దిన ములుగడిచింది తొమ్మిదవ రోజు ప్రయాణం కనుక మార్గం చెబితే నేను గంధమాదన పర్వతం దగ్గరికి వెడతాయినా నీ వెవరవసలు ఆ కూర్చున్న పెద్ద మనిషి అడిగాడు నీ వెవరవు నీ యొక్క ప్రవర ఏమిటి నీ ఋషులెవరు నీవు గండమాదన పర్వతం దగ్గరికే ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు ఈ విషయాలన్నీ అడిగితే తాను పాండురాజు కుంతీదేవి యొక్క పుత్రుడనని వాయునందనుని యొక్క వరప్రభావం చేత పుట్టిన మహాఫలశాలైన విశేషణం చేసుకున్నాడండి ఎవరు వేసుకున్నది భీముడే తనకు తానే వేసుకున్నాడు బలవాన్ అన్నాడండి మహాబలశాలినటువంటి భీమసేనుడు అని పిలువబడేటువంటి వాడను ఓహో అలాగా అంత బలశాలివా చాలా సంతోషం అయినా వాయుదేవుని వరప్రసాదం చేత పుట్టినటువంటి నిన్ను చూడడం నాకు చాలా ఆనందం ఎందువల్ల చెప్పండి ఆయన కూడా వాయునిందనుడే కాదా వాయువు యొక్క వరప్రభావం కనుక రెండు యుగాల కలయిక చేత ఇద్దరు అన్నడమ్ములే త్రేతాయుగంలో ఆయన పుట్టాడు ద్వాపర యుగంలో ఈయన పుట్టాడు సమబలం కలిగినటువంటి వాళ్ళు భీముని కన్నా హనుమ దగ్గర ఇంకో బలం ఎక్కువ ఉన్నదండి భక్తి అనబడే బలం ఉన్నది చాలా దివ్యమైనటువంటి బలం భక్తి కిం నకర్రూతి భక్తి చెయ్యలేనిదంటూ ఏది లేదు కారణం చేత ఆంజనేయ స్వామి మహాఫలశాలినీ మసేనుడు అని పిలువబడేటువంటి వాడను నేను ఆహా చాలా సంతోషంగా అయినా వాయుదేవుని వరప్రసాదం చేత పుట్టినటువంటి నిన్ను దర్శించడం అనేటువంటిది నా భాగ్యం నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది నేను మర్కట జాతికి చెందినవాణ్ణి కాలాకాలం నుంచి ఈ తోటలలో ఉండేటువంటి అరిటి పండ్లు ఆ అరి కాయలు తింటూ జీవనం గడుపుతు ఇక్కడే గడుపుతుంది ఎక్కడికో వెళ్ళాలి అనేటువంటి ఆశ కూడా నాకు లేదు అప్పుడప్పుడు నీ వడిగావే ఆ గంధమాదన పర్వతం అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే సరస్సులో స్నానం చేసి వస్తూ ఉంటా ఇక్కడే ఉంటా స్నానానికి మాత్రం అక్కడికి వెడుతూ ఉంటా ఇక్కడ నుంచి ఎంత దూరం ఉన్నదో తెలుసునా సుమారు ఉన్నది ఒక యోజనానికి ఎన్ని మైళ్ళు అండి ఎనిమిది మైళ్ళు రెండు వేల యోజనములు అంటే కాస్తా కూస్తా దూరం అండి ఇక్కడికి అంత దూరంలో ఉన్నది అయినా నీవు మహాబలశాలివి గనుక నీకేమీ కష్టమైనది కాదు తోల ఎక్కడ ఉన్నదో తెలుసినా ఇదిగో ఈ అరటి తోటల మధ్య నుండే వెళ్ళాలి కాలిబాట ఉన్నట్టుగా కనపడుతుంది చూసావా ఆ పాట గుండా వెళ్ళినట్లయితే చక్కగా వెళ్ళగలుగుతావు కానీ నేను మర్కట జాతి వాడిని కదా నా తోక ఆ త్రోవను మూసివేసి ఆవలకు ఉన్నది నేనా వార్ధక్యంలో ఉన్న కనుక నాంతటా నేను లేచి ఆ తోకను తీసుకురాలేను నీవు ఆ తోకను పట్టి పక్కకు జరిపి వెళ్ళవయ్యా మార్గం అయితే మాత్రం ఇదే నేను వెళ్ళే మార్గం ఇది వెళ్ళవచ్చు అన్నాడు అంతే కదా తప్పనిసరిగా వెళతానయ్యా నాకు ఉపకారం చేసావు మార్గాన్ని చెప్పావు నీవు అని నమస్కరించాడు ఎవరు భీమసేనుడు వినయం ఎక్కడికి పోలా వినయంతో పాటు ఏమున్నదండి సహజ లక్షణం ఆ కారణం చేత అసలు వినయం లేకుండా అది ఉంటే ప్రమాదమే వినయం కూడా ఉన్నది కనుకనే కాస్త రక్షింపబడుతున్నాడు నమస్కరించాడు ఆ వృద్ధం నమస్కరించి ఎడమ చేత తోకను పట్టుకుని ఇలా లాగేద్దామనుకున్నాడండి పట్టి లాగితే రాలేదు ఇది నిజంగా తోకేనా నేను ఇంత బలశాలని పర్వతాలను కూడా పిండి చేయగలిగిన వాణ్ణి ఎవరెవరిని చంపా నేను బకాసురుణ్ణి చంపా సిడింబాసురుణ్ణి చంపా కిమ్మీరుణ్ణి చంపా కొండలు పిండి చేసా చిన్నతనంలో మా అమ్మ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాండురాజు పిలిచేటప్పటికీ పాండురాజు కాదు ఆదెవరు ఋషీశ్వరుడు ఆయన పిలిచేటప్పటికి వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళడం కోసం నన్ను ఒళ్ళో పెట్టుకున్న మాట మరిచిపోతే లేస్తే నేను కింద ఆ పర్వతం పిండి పిండి అయ్యిందట అంత బలశాలినటువంటి నేను ఈ తోటను పక్కకు కదపలేకపోతున్నానా అప్పటిదాకా ఏమనుకున్నాడంటే ఎత్తి పక్కన పెడదాం అనుకున్నాడు ఇప్పుడు భీమసేనుని ఆలోచన జరిపి పక్క నుంచి పెడదామనుకున్నాడు ఎత్తుదామనేది పోయింది ఇప్పుడు ఏ స్థితికి వచ్చాడు జరిపి పెడదామనుకున్నాడు ఆ ఎడమ చేతనే దాన్ని జరపడానికి చూశాడండి సూతి మొన అంత కూడా కదలలేదు ఆంజనేయ స్వామి ఏమి కిచ కిచ నవ్వుతూ కూర్చోలేదండి ఉన్నాడు అని చెప్పాడు ఈ తోక కూడా ఎందుకు కదలలేదు అంటే పరిభ్రూయ జాన సావర్తిక అన్నారు సావర్తిక అంటే బరువు అని అర్థం అతడు చేసేటువంటి ధ్యానము యొక్క వల్ల అది కదలకుండా ఉన్నది అంతే తప్ప ఆయన ఏదో సర్కస్ చేయడం కోసం చేయలేదు గంధమాదన పర్వతం దగ్గరకు చేరుకుని ఆ ఉన్నటువంటి సౌగంధిక కుసుమాలు తీసుకోవడం కోసమే వచ్చాడు ఇతడు ఆ సంగతి హనుమకు బాగా తెలుసు కానీ భీముడు ఏమైనా చెప్పాడా నేను సౌకంధ్య కుసుమల కోసం వచ్చానని చెప్పలేదండి అవి తీసుకోవాలంటే హృదయ పవిత్రత కావాలి శారీరక పవిత్రత కాదు కావలసింది హృదయ పవిత్రత కావాలి ఏ పువ్వు పోదితే ఆ పువ్వు మనం తెచ్చుకునేటువంటి అవకాశం అందువల్ల అటువంటి స్థితిని అతడు పొందాలి కనుకనే అతడు జాననిశ్చుడై ఆ జానము యొక్క బరువుని దేనికి ఇచ్చారు పెద్దలు చెబుతూ ఉంటారండి ఈ యోగ సాధన చేసేవాళ్ళు ఆ యోగ సాధన ద్వారా ఆ శక్తిని శరీరంలో ఉన్న ఏ అవయవంలోకి కావాలి అంటే అవయవంలోకి పంపించవచ్చు అని చెబుతారా ఏమండి ఎందుకంటున్నానంటే నేనెప్పుడు యోగ సాధన చేయాల సంధ్యావందరం చేసుకునేటప్పుడు పూజ చేసుకున్నప్పుడు ప్రాణాయామం తప్ప యోగం అంటే ఏమిటో నాకు తెలీదు కానీ ఆ గ్రంథాలు మాత్రం చదువుకున్నా నాకు అవసరం కనుక దాంట్లో ఆ యోగ శక్తి ఏ అవయవం దగ్గరికి దాన్ని పంపవచ్చో పంపేటువంటి ప్రక్రియ ఉన్నది అలాగే ఇక్కడ యోగ రూపుడైనటువంటి హనుమ ఈ శక్తిని మొత్తాన్ని ఎక్కడికి పంపించాడండి వాళ్ళంలోకి పంపించాడు దాన్ని కదపడం కూడా కష్టమైంది రెండు చేతులతో పట్టాడు అసలు లేస్తే కదా కొంత కింద పడ్డాడు ఇవన్నీ కూడా సినిమాలు అస్సలు అంగుళం కూడా సూది మొన అంత కూడా కదలలేదు అటువంటి స్థితిని చూచి ఒక్కసారి ఆ కూర్చున్న ఆయన ఊపి చూశాడంటే ఏ కూర్చున్నా ఆయన వైపు ఆ జాన నిశ్యుడైన కూర్చుని ఉన్నాడే ఆయన వైపు చూశాడు తదీకంగా కళ్ళు మూసుకున్నాడు ఒక్కసారి కళ్ళు మూసుకుని తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుణ్ణి తలుచుకున్నాడు ఎందుకంటే ఏ గ్రంథి కలిగినా ఏ సమస్య వచ్చినా దివ్యమైనటువంటి స్థితిలో ఉన్నవాడు కళ్ళు మూసుకుని గురువుని గనక అచంచలమైన భక్తితో తలుచుకుంటే ఆ గురువు యొక్క శక్తి వల్ల వీడికి కలిగి సమస్య తొలగేటువంటి అవకాశం ఉన్నది అని శాస్త్రవచనం గురువు ఇక్కడికి రావక్కల్లా తలుచుకుంటే చాలు శాస్త్రం చెబుతున్నది విషయం అందువల్లనే ద్రోణాచార్యుణ్ణి తలుచుకున్నాడండి ఆ విషయం తెలిసినవాడు కనుక ఎప్పుడైతే ఆ గురువు యొక్క అనుజ్ఞ కలిగిందో తలుచుకున్నాడో ఆ కూర్చున్నటువంటి వారు ఎవరో తెలిసిపోయిందండి ఎవరని తెలిసింది ఇప్పుడు హనుమా అన్న సంగతి తెలిసింది ఈ తోక సంగతి వదిలిపెట్టి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు నేను చాలా గర్వంతో అనకూడని మాటన్న మహాబలశాలిన అని నన్ను క్షమించవయ్యా నీవు వాయునందనుడవే నేను వాయునందనుడనే ఇప్పుడు భీమసేనుడు ఏం కలిపాడండి చొత్తరికాన్ని కలిపాడు కనుక నాకొక్క చిన్న కోరిక ఉన్నది ఆనాటి హనుమ నాకు దర్శనం ఇవ్వాలి అప్పుడు చెప్పాడండి ఆంజనేయ స్వామి వారు నాయన ఏ యుగంలో ఏ జీవుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి నాకు వార్ధక్యం దేనివల్ల వచ్చింది ప్రాణాలు పోవటం కోసం కాదు ద్వాపర యుగ అంతం వచ్చింది కనుక యుగ ధర్మాన్ని అనుసరించి వార్ధక్యం వచ్చింది లేకపోతే వార్ధక్యం కూడా నా జోలికి వచ్చేది కాదు కారణం ఏమంటే నేను చిరంజీవిని కనుక వార్ధక్యం వచ్చినా ప్రాణాలు పోయేటువంటి స్థితి నాకేమీ లేదు నేను వార్ధక్యంలో ఉన్నాను కథలు లేకుండా ఉన్నాను నీవు తీసి పక్కకు వెళ్ళు అని నేను చెప్పిన మాట నిజమే వార్ధక్యంలోనే ఉన్నా కానీ ఎప్పుడు కూడా మనిషికి తన మీద తనకు ఎప్పుడైతే గర్వం పెరిగిందో ఆత్మవిశ్వాసము ఉండొచ్చు కానీ గర్వం మాత్రం కలుగకూడదు ఆత్మవిశ్వాసం వేరు గర్వం వేరు చాలామంది ఆత్మవిశ్వా గర్వాన్నే నా ఆత్మవిశ్వాసం అయ్యా అంటూ ఉంటారు లోకంలో ఆత్మవిశ్వాసం వేరు గర్వం వేరు గర్వం కలిగితే పతనం నీవు వాయునందనుడివే నేను వాయునందనుడనే అన్న సంగతి నాకు కూడా తెలుసు రామాయణం మొత్తం అంతా చెప్పాడండి ఎవరు చెప్పింది ఎవరిని కూర్చోబెట్టి చెప్పాడు భీమసేనుడిని కూర్చోబెట్టాడు చక్కగా పురాణం మొత్తం విన్నాడు నేను ఎంత అదృష్టవంతున్నా తెలిసినా కనీసం ఇరవై మంది అయినా ఉన్నారు ఆంజనేయ స్వామి అంతటి వాడు రామాయణం చెబితే ఎంతమంది ఉన్నారు ఎక్కడా ఒక్క భీమసేనుడు ఒక్కడేనండి ఏం అదృష్టవంతుండీ నేను హాస్యం కోసం చెప్పట్లేదండి వాస్తవం చెప్పవాడికి కావలసినది పూర్తిగా స్వీకరించేటువంటి వాడు కావాలి కాలక్షేపం కోసం వచ్చేవాడు కాదు అర్థమైందండి కనుక ఆ పూర్తిగా దాని యొక్క స్వారస్యాన్ని స్వీకరించాలి రామాయణం మొత్తం అంతా చెప్పాడు కూర్చుని విన్నాడు భీమసేనుడు ఎంత కాలం పట్టిందో మనకెవ్వరికీ తెలీదు అయిపోయేదాకా కూర్చున్నాడు ఇప్పుడు తన మనస్సులో ఉన్న భావన చెప్పాడు ద్రౌపదీ దేవి కోరిందయ్యా అందుకోసం గంధమాతన పర్వతం దగ్గర ఈ సౌగంధిక కుసుమాలు ఉన్న సరస్సు ఉన్నది అని తెలిసి అక్కడికి వెళ్ళడం కోసం వచ్చా మార్గమధ్యంలో నీ దర్శనం అవ్వడం అనేటువంటిది నాకు చాలా అదృష్టమైనటువంటి విషయం జరగబోయేటువంటి దాన్ని నేను సాధించగలను అనేటువంటి విశ్వాసం కలుగుతున్నది నీ యొక్క దర్శనం వల్ల అని వాళ్లకు కలిగిన కష్టాన్ని ఆంజనేయ స్వామి వారికి చెప్పుకున్నాడు నా అన్నగారు ఇప్పుడు ఎంత దుఃఖపడుతున్నాడో నా భార్య ఎంత దుఃఖపడుతుందో నా తమ్ముళ్ళు ఎంత దుఃఖపడుతున్నారో ఒక తమ్ముడైతే తపస్సు కోసం వెళ్ళి అక్కడి నుంచి ఏమి సాధించాడో తెలియదు కానీ తీర్థయాత్రలు చేస్తున్నాడు అన్న సంగతి తెలిసి మేము కూడా తీర్థయాత్రల కోసం వచ్చామయ్యా మొత్తం జరిగిన చరిత్ర అంతా చెప్పాడండి ఎవరు చెప్పింది భీమసేనుడు నాయన ఇక్కడ నుండి వెళ్లే మార్గాన్ని నేనే నీకు చూపిస్తా ఆనందంగా నీవు వెళ్ళవచ్చు ఈ మార్గంలో వెళ్లి ఆ సౌగంధిక కుసుమాలను తీసుకురావచ్చు ఇంకొక విషయం కూడా చెబుతున్నా నీవు ఆ సౌగంధిక కుసుమాలను తీసుకువచ్చే లోపల కూడా ఆ గంధమాదన పర్వతం దగ్గరికి చేరుకోగలరు ఎవరు చెప్పారండి ఆంజనేయ స్వామి చెప్పారు మొత్తం అంతా తెలిసినటువంటి వాడు నవవ్యాకరణవేత్త నవవ్యాకరణవేత్త అంటే తొమ్మిది రకాలైనటువంటి వ్యాకరణములు ఉన్నాయండి కొత్త వ్యాకరణం అని అర్థం తొమ్మిది రకాలైనటువంటి వ్యాకరణములు ఉన్నాయి ఒక వ్యాకరణ గ్రంథం చదువుకోవడానికే మనం తల మునకలైపోతున్నాం బాల వ్యాకరణం ఇది అయిపోయిన తర్వాత రెండో వ్యాకరణం ఏమిటి చెప్పండి ప్రౌ వ్యాకరణం ప్రౌఢవ్యాకరణం అని ఉన్నది బాల వ్యాకరణంతో పాటు నిరుక్త వ్యాకరణం అర్థమైందండి ఛందో వ్యాకరణం అలంకార వ్యాకరణం భవ్య వ్యాకరణం ఇలా మొత్తం ఎన్ని రకాలున్నాయండి వ్యాకరణాలు తొమ్మిది రకాలైన వ్యాకరణాలు ఉన్నాయి ఒక్కటి కూడా వదిలిపెట్ట భాషా వ్యాకరణం అని ఉన్నది ఒకటి భాషకు సంబంధించినటువంటిది అన్ని వ్యాకరణాలు భాషకు సంబంధించిన వేగతయ్య అంటే ఏ ఏ భాషకు ఎటువంటి స్థితిలో దాన్ని ఉచ్చారణ సౌలభ్యమో ఒక్క తెలుగులోనే ఎందుకంటే ఒక్క తెలుగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మాట్లాడబడుతోంది అవునా కాదా చెప్పండి కొన్ని కొన్ని తెలుగు భాషలోనే కొన్ని కొన్ని ప్రాంతాలలో అచ్చ సంస్కృత పదాలు ఉన్నాయండి అచ్చ సంస్కృత పదాలే వాళ్ళు వాడతారు అది తెలుగు వాళ్ళ భావం కానీ అది తెలుగు కాదు సంస్కృత పదమే ఈ సంస్కృత పదాన్ని తెలుగు పదాన్ని కలిపితే ఏమవుతుందండి న్ని తెలుగు పదాన్ని కలిపితేనే దిక్కు మొక్కు లేదు ఆ కుర్చీలో అవన్నీ పెట్టుకున్నారు ఆయన ఎవరో వచ్చారు అయ్యా రండి కూర్చోండినే అవన్నీ తీసేశారు అబ్బో లేదండి పర్వాలేదు నేను ఇక్కడ కూర్చుంటా అన్నాడు ఆయన ఇప్పుడు ఆయన ఏమన్నాడండి పర్వాలేదు అన్నాడు ఈ పర్వ అనే పదం ఏ పదం అండి పర్వ నహి హే ఉర్దం లేదు అనేది తెలుగు పదం ఈ రెండింటినీ కలిపి ఏం చేశాం మనం శ్రద్ధి చేశాం ఎంత మేధావులం ఇరవై ఐదు వాడు ఇల్లు పెట్టకుండా వాకిలి పట్టకుండా తిరుగుతుంటే వాడికి ఏవండీ డబ్బులున్నాయి పైలా పచ్చిస్ గా తిరుగుతున్నాడు అండి అంటారు అవున పచ్చిస్ అనే పదం పహలా పచ్చిస్ పహలా అంటే ముందు ఉన్నటువంటి పచ్చిస్ ఇరవై సంవత్సరాలు ఏ బాధ్యత లేకుండా తిరిగినట్టు తిరగడం ఆ పదం దేంట్లోకి తెచ్చేసాము ఇవన్నీ ఎటువంటి సంధులు అండి దుష్ట సంధులు అంటారు అందుకని ఎన్ని రకాల వ్యాకరణాలు ఉంటే భాష సౌలభ్యం ఏర్పడుతుందో చూడండి ఒకటారు రుండ ఇవి కాకుండా సంస్కృతానికొ వ్యాకరణం ఉన్నది సిద్ధాంత కౌముదీ అని చెబుతారు ఎన్ని రకాలైనటువంటి వ్యాకరణాలు అధ్యయనం చేసినటువంటి వాడు మహానుభావుడు ఎవరండి అంజనానందనం వీరం జానకి అంత దివ్యమైనటువంటి వాడు ఎప్పుడైతే ఈ భీమశేను చెప్పాడు నీ వాళ్ళు కూడా గండమాదన పర్వతం దగ్గరికి వస్తారయ్యా నువ్వేం దిగులు పడ మాకు కూడా నీ కొడుకే అన్నారంటే తీసుకొచ్చేవాడు ఎవరు నీ కొడుకే అన్నారు ఎట్లా తీసుకొస్తాడు కూడా ఇప్పుడు చెప్పుకోవాలి మనం అడుగుతారు కదా మరి అందుకనే వ్యాసుడు అడిగాడు ఆ ధర్మరాజు వెంట నడుస్తున్నటువంటి ద్రౌపది నకుల సహదేవుడు క్రమక్షయం ఒక్కొక్కళ్ళు తగ్గుతున్నారు ముందు అర్జునుడు వెళ్ళాడు తర్వాత భీమసేనుడు వెళ్ళాడు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్న కారణ సమయంలో పెద్ద చడివాన కురిసిందండి ఆ చడివానకు ఆకాశము నుండి పండలు మీద పడుతున్నాయట ఆ త్రౌపదీదేవి తట్టుకోలేక చెట్టు కిందకు చేరింది ఎక్కడికి ప్రయాణం చేస్తాం ఏ మార్గాన్ని లక్ష్యంగా చేసుకుని పెడతాం ఏదీ తెలియకుండా కొంట నారదుడు తీర్థయాత్ర చేయవయ్యా అంటే వెంట వేసుకుని బయలుదేరావయ్యా ఎక్కడికి తిరుగుతున్నావయ్యా ఏ పని చేసినా గమ్యం లేకుండానే చేస్తావా ధర్మానందన మా గతే ఎప్పుడైతే అంత దుఃఖపడిందో కంటి వెంట నీళ్ళు వచ్చినాయో లేదంటే భార్య తిట్టడం మొదలు పెడితే కాగదు అసలు తిట్టడం మొదలు పెట్టకుండానే ఉండాలి కాని ఓ పెద్ద గ్రంథం రాయొచ్చు అష్టోత్తరం సహస్రం త్రిశతీ కడ్గమాల ఎన్ని ఉంటాయో ఏముండ ఆ విధంగా తట్టుకోలేనటువంటి ధర్మనందనుడు ఆమె దుఃఖాన్ని చూచి కాదు తట్టుకోలేనటువంటి ధర్మనందనుడుకచుని తలుచుకున్నాడంట ఎవరిని తలుచుకున్నాడుకచుడు సర్వమాయా విద్య తెలిసినటువంటి వాడు నిడింబకు కలిగినటువంటి కొడుకు ఎవరి కొడుకు అండి భీమశేను కొడుకు నాయన చాలా దుర్గమైనటువంటి అరణ్య మార్గంలో మేం ప్రయాణం చేస్తున్నాం నీ తండ్రిని ఆ సౌగంధిక కుసుమాల కోసం ఇదిగో నీ తల్లి అయినటువంటి ద్రౌపకి పంపించింది అతడు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎక్కడ వెతుకుతున్నాడో తెలియదు అతన్ని వెతుక్కుంటూ మేము బయలుదేరాం తీర్థయాత్రలు చేస్తున్నాం కనుక నీ తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోగలిగినటువంటి శక్తి నీకున్నది రెండవది ఆకాశ గమనం చేసేటువంటి శక్తి కూడా ఉన్నది విపరీతమైనటువంటి దేహాన్ని పొంది సర్వ సంరక్షణ చేయగలిగిన శక్తి కూడా ఉన్నది కేవలం నన్ను నేను రక్షించుకున్న రక్షించుకునడం కోసం నిన్ను పిలవలేదు అదిగా ద్రౌపది యొక్క దుఃఖాన్ని భరించలేక నిన్ను అర్థిస్తున్నానయ్యా తండ్రి నీవు ఇంతగా నన్ను బ్రిమలాడవలసిన పని లేదు ఆజ్ఞ ఇస్తే అనుసరిస్తా తనతో పాటు ఇంకా ముగ్గురు రాక్షసులను తీసుకుని ఆ ముగ్గురిని ముగ్గురి మీద ఎక్కించి ద్రౌపదిని మాత్రం తన వీపు మీద ఎక్కించుకున్నాడండి అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి చేరాడు ఆకాశ మార్గాన గంధమాదన పర్వతం దగ్గరికి చేరుకున్నాడు కఠోత్కజుడు అప్పటికి హనుమ ఈ భీమాలు అక్కడికి చేర్చాడు ఆయన తలుచుకుంటే ఎంతసేపట్లో చేరుస్తాడండి యోజనముల దూరము కన్ను మూసుకరిచే లోపల అక్కడికి వెళ్ళాడు ఆ సౌగంధిక కుసుమ సరోవరం కనపడింది తీరా అక్కడికి తర్వాత దానికి ఎంత మంది కావలిగా వస్తున్నా సని చెప్పాము కొన్ని వేల మంది చుట్టూ కావలిగా వస్తున్నారు మీరంతా ఎవరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఈ కుసుమాలు తీసుకుపోవడం కోసం వచ్చాం ఈ సరోవరం కుబేరుని సొంతది సౌగంధిక కుసుమ సరోవరం ఎవరిదండి అది కుబేరుని సొంతం ఆ కుబేరుని అనుమతి లేకుండా ఈ సరోవరం దగ్గరకి వచ్చేటువంటి అవకాశం లేదు కనుక మీతోనం మీరు వెళ్ళండి అని మర్యాదగా చెప్పారు వాళ్ళు లేదయ్యా నాలుగు పూలు మాత్రం కోసుకుని వెళతాం అని ఆ ద్రౌపదీ దేవి బ్రతిమలాడిందండి ఆడవాళ్ళు వాళ్ళు మెదలకుండా ఉంటారు కదా అనే ఉద్దేశంతో ఆ బ్రతిమలాడేటప్పటికీ వాడు ఏం చేశాడంటే చేత్కరించాడు వాడు ద్రౌపదీ దేవిని తన భార్యను అంత మాటనేటప్పటికీ ఆగ్రహం కలిగినటువంటి భీమసేనుడు వాళ్లతో యుద్ధం చేశాడు అక్కడ కావలి ఉన్న వాళ్లతో యుద్ధం జరుగుతోంది అన్న విషయం ఎవరికి తెలిసింది కుబేరుడికి తెలిసింది హుతాహుటిన సైన్యాన్ని తీసుకుని వచ్చాడు తీరా ఇక్కడికి వస్తే దర్శనమిచ్చిన వాడు ఎవరయ్యా అంటే ధర్మానందనుడు ఎప్పుడైతే ధర్మరాజు అన్న సంగతి తెలుసుకున్నాడో కుబేరుడు కూడా వచ్చి ధర్మరాజు పాదాలకు నమస్కరించాడండి కేవండి యక్షలోకానికి చెందినవాడు కదా ధర్మరాజు మానవ లోకానికి చెందిన వాడే ఇవాటి రోజున వాడి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు కదా ఎందుకని కుబేరుడంతటి వాడు వచ్చి నమస్కారం చేశాడు పాదాలకు అంటే ఒక్కటే కారణం చెప్పారండి ధర్మమే ఆధారము అర్థమైందండి విద్వాన్ సర్వత్ర పూజ్యత అంటే అర్థం ఇదండి ఊరికే చదువుకున్నవాడు అయి ఉండడం కాదు తెలిసిందండి కేవలం చదువు ఉన్నంత మాత్రం చేత పూజింపబడతాడా వచ్చినంత మాత్రం చేత వాడు బాగుపడేటువంటి అవకాశం లేదు చదివినంత మాత్రం చేత వాడు గొప్పవాడు కాదు ఆచరించినప్పుడు వాడు గొప్పవాడు అవుతాడు అందుకనే మిమ్మల్ని ఏమడుగుతున్నాం ఈ ఉన్నటువంటి పదహారు రోజులలో మనం చెప్పుకునేటువంటి విషయాలు ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో ఉంటే అందులో కనీసం ఎన్ని గుర్తు పెట్టుకోవాలి పది గుర్తు పెట్టుకోవాలి కనీసం ఒక్కటైనా అందులో మనం ఆచరణలో పెట్టాలి అర్థమైందా అండి అప్పుడు మనం ఇక్కడ పడినటువంటి శ్రమకు ఫలితం ఉంటుంది ఒక్కటి కూడా ఆచరించకపోతే ఇల్లు వాకిలి పిల్లలు తల్లి తండ్రి మొత్తం అందరినీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి దేనికి కూర్చున్నట్టు మనం ఏది సాధించినట్టు కనుక ఏం చెబుతున్నారంటే చదువుకోవటం ఒక్కటి కాదు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే వాడు ఏమవుతాడండి విద్వాంసుడు అవుతాడు చెప్పిన వాడు ఆచరించాలి అలా చేయగలిగినటువంటి విద్వాంసుడైతే సర్వత్ర పూజ్యతే అలా ధర్మాన్ని చెప్పడమే కాకుండా ఆచరించేటువంటి వాడు ఎవడయ్యా అంటే ధర్మరాజు ఇప్పట్లో ఇంకొకడు ఎవ్వడు లేడు ఆ కారణం చేతనే ధనమునకు అధికారి సర్వధనమునకు అధికారైన వాడు కూడా తల వంచి నమస్కరించాడు ఇప్పుడు మనకి ఏమర్థమైందండి సంపద కూడా ధర్మమునకు ముందు ఏమి చేయును తల వంచును కనుక సంపదను కూడా మనం తలం ఉంచేటట్టుగా చేయాలి అంటే ఏం చేయాలండి కనుకనే ధర్మో రక్ష రక్షిత ఏది ధర్మము ఏం తెలుస్తుందయ్యా వేదముల చేత చెప్పబడినది మాత్రమే ధర్మము వేదాలు మాకేం తెలుస్తాయ్యా ఆ వేదములలో ఉన్న విషయమునే వ్యాస భగవానుడు పురాణములుగా వివక్షించాడు సర్వపురాణాలు నీవు విన్నావా వేదములు మొత్తం అధ్యయనం చేసిన పుణ్యాన్ని నీవు పొందుతావు వింటే సరిపోతుందా ఎన్ని పురాణాలు ఉన్నాయండి పద్దెనిమిది పురాణాలు అయిపోయిన తర్వాత రాసిందే భారతం పద్దెనిమిది పురాణాలలోది కాదండి చాలామంది పద్దెనిమిది పురాణాలలోది ఇది అనుకుంటారు కాదు కాదు కాదు ఇది సత్యం పద్దెనిమిది పురాణాలు అయిపోయిన తర్వాతనే ఈ వేదముల యొక్క తత్వాన్ని లోకానికి అందించడం కోసం పంచమ వేదంగా జయంగా ఈ భారతం మొత్తాన్ని కౌరవ పాండవుల జీవితములను ఆధారంగా చేసుకుని అనేక రకములైనటువంటి ధర్మములను ప్రజల హృదయాలకు అందించడం కోసం విశ్వ ప్రయత్నం చేసిన మహనీయుడు వ్యాస భగవానుడు సాధారణమైనటువంటి ప్రయత్నం చిట్ట చెవుడికి రాయటానికి కూడా ఎవడూ దొరక్కపోతే ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బతివులాడుకుని గణపతిని తెచ్చుకుని ఆ గణపతిని కూడా బతివులు ఆడుకొని నా ఇష్టం వచ్చినట్టు నేను రాస్తా తొందరగా నువ్వు తొందరగా చెప్పాలి అంటే శరీర నాయన నువ్వు దొరికావు అని ఏమండి మధ్య మధ్యలో గ్రంథులు ఉంచి ఆ గ్రంథులను విడదీసుకోవడానికి గణపతి కాసేపు ఆలోచించే లోపల తాను తరువాత శ్లోకాన్ని ఆలోచించి చెబితే అర్థం చేసుకుంటూ రాసిన గణపతి ఎంత గొప్పవాదండి సామాన్యమా భారతం కనుక పద్దెనిమిది పురాణాలలో ఉన్నది కాదు ఈ భారతం ఇది కాకుండా పద్దెనిమిది పురాణాలున్నాయి అవి కాకుండా పద్దెనిమిది ఉప పురాణాలున్నాయి ఇవి కాకుండా ఏడు ఉపోపపురాణములు ఉన్నాయి నాలుగు లక్షల శ్లోకములతో ఉన్నటువంటి పురాణములనన్నిటినీ ఒక్కచోట చేర్చి వాటినన్నిటినీ అధ్యయనం చేయగలిగితే వాడు తేనితో సమానం అవుతాడ అంటే వేదాధ్యాయితో సమానమవుతాడు కానీ వాళ్ళ రోజున మనం వేదం చదివినా చదివినా చదవకపోయినా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేటప్పుడు ఏం చదువుతామండి ఆ ప్రవర మొత్తం చెప్పి విశ్వామిత్ర హస్తక లోహిత తయారు చేయ ప్రవరాన్పిత అపస్తంభ సూత్ర ఎంత పెద్ద అబద్ధం అండి ఇది ఏ శాఖ వీడు అధ్యయనం చేసింది చదివాడా నేను నవ్వించడం కోసం చెప్పట్లేదండి వాస్తవం అవునా కాదా అన్ని తప్పు పల్లే మనం చేస్తున్నది అయినా సరే ఆ భగవంతుడు అనేక రూపాలలో మనల్ని కాపాడుతూనే ఉన్నాడు కారణం ఏమంటే తన కొడుకు దొంగ తల్లిదండ్రులు వాడిని ఏమీ చేయలేరు లోక ఉన్నదండి వాడు ఇంటర్మీడియట్లో తప్పిన మా అబ్బాయి ప్యాస్ అయ్యాడు వాడిని ఇక్కడే కాకుండా వేరే చోటుకి పంపించి హాస్టల్లో వేసి డిగ్రీ చదివిస్తున్నా ఎందుకంటే ర్యాంకు రావాలి కదా ఇక్కడే మళ్ళీ ఇంటర్మీడియట్ చదివితే అందరికీ తెలుస్తుందేమో అని పంపించేశాడు ఇంకో ఊరికి కానీ బయట సమాజానికి మాత్రం ఏం చెప్పుకుంటాడు అండి తన పుత్రుడి యొక్క తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకుని ఉండలేడు తల్లి తండ్రి యొక్క ఇద్దరి యొక్క కాంక్ష అంతే ఇద్దరులో ఎవరు తీసిపోజేటువంటి వారు లేరు తల్లి ప్రేమను పంచుతుంది తండ్రి బాధ్యతను పంచుతాడు అందుకని ఎవరిని పూజించాలి అంటే వేదములే చెప్పినాయి మాతృదేవోభవా ఆ తరువాత ఎవరిని చెప్పిందండి పితృదేవోభవా ఆ తరువాత ఎవరిని పూజించాలి ఆచార్య దేవోభవ అంతేగాని దేవతలను పూజించమని చెప్పలే అంత దివ్యమైన సంస్కృతి భారతీయ సంస్కృతి సనాతనమైనటువంటి ధర్మం కనుక దివ్యాత్మ స్వరూపులరా ఆ కుబేరుడు వచ్చి ఆ ధర్మనందరుని పాదాలకు నమస్కరించాడు కారణమేమంటే చదివిన దాన్ని అనుసరించేవాడు కనుక అధ్యయనం చేసిన దాన్ని ఆచరించేవాడు కనుక అతడు ఏమయ్యాడు అంటే విద్వాన్ అయ్యాడు కనుకనే కుబేరుడు కూడా తల వంచి నమస్కరించాడండి నమస్కరించడమే కాదు ధర్మనందన మీకు కలిగినటువంటి బాధను నేను విన్నాను దు దేవలోకంలో కూడా ఎంతో మంది మీ గురించి చర్చించుకుంటున్నారయ్యా మీకు కలగవలసినటువంటి కష్టం కాదే మీ కష్టాలు తొలగేటువంటి రోజు వస్తుంది ఖచ్చితంగా సర్వ సామ్రాజ్య లక్ష్మి మరల మిమ్ములను చేరేటువంటి అవకాశం కూడా వస్తుంది నీవు దిగులు పడవలసిన పని లేదని అనేకములైనటువంటి వరములు ఇచ్చాడండి ఎవరు ఇచ్చింది కుబేరుడు ఇచ్చాడు మీ ఇష్టం వచ్చినన్ని సౌగంధిక కుసుమాలు తీసుకోండి ఇది మనది అన్నాడండి సౌగంధిక సరోస్ వయం అంటే అర్థం ఏమిటండి మనది అనే అర్థం అర్థమైందండి అందుకనే ఇంగ్లీష్లో కూడా మనది అంటానికి ఏమంటారు ఉయ్ వయం అనే పదం నుంచే పుట్టింది ఉయ్ అనేది అర్థమైందండి ఆల్ లాంగ్వేజెస్ ఆర్ కమ్స్ ఫ్రమ్ సంస్క్రిట్ నేను చెప్పింది కాదు షేక్స్పియర్ చెప్పిన మాట గొప్ప ఆంగ్ల కవి చెప్పిన మాట ఇవాటి రోజున మన వాడే కూడా ఆయన ఒప్పుకున్నాడు ఏమండి నుకం అదే మాతృభాష అమృత భాష అంతకన్నా దివ్యమైనటువంటి భాష ఇంకొకటి కనుక ఈ సౌగంధిక కుసుమ సరోవరం కావలసినన్ని కుసుకోవచ్చు అక్కడ కావలి కాస్తున్న వాళ్లను పంపి ఆ సరోవరాలలోనికి పంపించి ఆ కుసుమాలు తెప్పించాడు మీరు వలను అంటే ఇక్కడ స్నానము కూడా ఆచరించవచ్చు అన్నాడు ఆ గంధమాత పర ఉండేటువంటి ఆ సౌకంధిక కుసుమాలతో కలిసి ఉన్న ఆ సరోవరంలో ఆ పాండవులు అక్కడ స్నానం చేసి బయలుదేరబోయే సమయంలో అర్జునుడు కూడా అక్కడికి చేరుకున్నాడంట తిరిగి తిరిగి తిరిగి తిరిగి అక్కడికి చేరుకున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే ఎవరు తీర్థయాత్రలకు వెళ్ళినా ఎక్కడి తిరిగినా ఇంటికి కాకుండా చేరదలుచుకుంటే చిత్త చివరికి వెళ్ళాలి అంటే హిమాలయ పర్వతాల దగ్గరికే వెళ్ళాలండి అర్థమైందా అండి దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ చిత్తచౌరి పాయింట్ శంకర భగవత్పాదుల వారు కూడా ప్రపంచమంతా రెండు సార్లు ముప్పై రెండు సంవత్సరాల వయసులో తిరిగి తిరిగి తిరిగి తిరిగి చెడ్డ చివరికి కేదారం వెళ్ళి శిష్యులను ఇక్కడే ఉండమని చెప్పి ఆ పర్వతం ఆవలి వైపుకు వెళ్ళిపోయారే కానీ సిద్ధి పొందారో లేదో మనకి తెలియదు చరిత్ర అంతవరకే చెప్పింది ఎందుకంటే ఇక ఆ తర్వాత ఏమీ లేదు ఏం ఉన్నదో మనకి తెలియదు లేదని మనం అనుకుంటున్నాం వెళ్ళటానికి ప్రయత్నం చేసిన వాడు ఎవరండి అక్కడ కావలి ఉండే వాళ్ళు కూడా అక్కడి నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు విమానం పెడుతుంది అటండి తర్వాత వెళ్ళడానికి మార్గం కనపడదు అని ఎవరు చెప్పారు అంటే బార్టర్ ఫోర్స్ ఉంటుందే వాళ్ళు చెప్పిన మాట అక్కడి నుంచి వెళ్ళడానికి ఎవరికి మార్గం కనపడదు ఆకాశంలోనే కనపడదు చించుకుని వెళ్ళిన వాడికి ఏమీ తెలియదు ఎనభై రెండు కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు ఆ కేదారం దాటిన తర్వాత ఏ హెలికాప్టర్ కానీ విమానం కానీ ఆ తర్వాత వెళ్ళడానికి మార్గం తెలియదు మొత్తం అందరూ అక్కడ కలిశారండి గంధమాతన పర్వతం దగ్గర ధర్మరాజు ద్రౌపది అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు కావలసినన్ని సౌగంధిక కుసుమాలు తీసుకున్నారు స్నానం చేశారు దివ్యమైనటువంటి ఆనందం కలిగింది ఆ సరస్సులో స్నానం చేయటం చేత గతంలో ఉన్నటువంటి దుఃఖం కాస్త ఉపశమించినట్టుగా అనిపించింది ఎవరికి ద్రౌపదీ దేవికి కూడా అసలు దుఃఖం లేనేలేదు ఎవరికి ధర్మానందరునకు అర్థమైందండి ఆ అక్కర్లేదండి మధ్యలో మంచినీళ్లు కానీ కాఫీ కానీ ఏది తాగే అలవాటు లేదు అందువల్ల వస్తుంది తెర కాబట్టి వర్షం రాకుండా పోతుందా ఆకాశం ఉన్న తర్వాత వర్షం వస్తుంది తర్వాత పోతుంది అట్లాగే నోరు ఉన్న తర్వాత దగ్గు రాకుండా ఉంటుందా వస్తుంది ఆ దగ్గు కూడా పోతుంది ఏమండి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో పుచ్చుకోకూడదు నిజంగా పుచ్చుకోకూడదండి అదే ఒకటి కూర్చుని వినే వాళ్ళు పుచ్చుకోవచ్చు అత్యవసరమైతే పలహారం కూడా చేయవచ్చు రేపాయి కాసేపు ఉండగా మేము పలహారం చేసిన స్నాక్స్ నాలుగు బిస్కెట్లు ఓ ఇవన్నీ తీసుకుని చక్కగా కూర్చోవచ్చు మీరు వెళ్లకుండా ఉండడమే కావాలి అంతే కదండి దానికోసం ఏం చేయమంటే వచ్చేస్తా హార్వతీపదయో హర హర హేవ మహాదేవ మహాదేవ ఇప్పుడు ఈ ఆరుగురు ఆ కుబేరుని వద్ద సెలవు తీసుకుని బయలుదేరారండి ఎక్కడికి వెళ్ళాలి అంటే బదరీవనానికి వెళ్ళి అక్కడ నుంచి ద్వైత వనానికి వచ్చి ఆ ద్వైత వనం నుంచి కామ్యక వనానికి రావాలి జాగ్రత్తగా వింటున్నారా వ్యాస భగవానుడు ఒక మార్గాన్ని ఇక్కడ చూపించాడండి అసలు ఈ రెండు రోజుల్లో జరిగిన ఉపన్యాసం మొత్తం మీద అసలైనటువంటి ఈ వన హారానికి లాకెట్ ఏదయా అంటే నా దృష్టిలో ఇదే గంధమాదన పర్వతం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి బదరీవనం బదరీవనం నుంచి ద్వైతవనం ద్వైతవనం నుంచి కామ్యక వనానికి వెళ్ళాలండి అవునా కాదా అట్లా తీసుకువెళ్ళాడు వ్యాస భగవానుడు అంటే ఈ గంధమాదన పర్వతం పరిపూర్ణమైనటువంటి స్థితి అండి ఆ పర్వతం ఎటువంటిది పూర్ణాత్ పూర్ణముదశతే పూర్ణమేవర్ణమేవ శాయ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిషతే అటువంటి స్థితిని పొందినది ఏదంటే గంధమాదన పర్వత స్థలి లేకపోతే హనుమ అక్కడ ఉండడు నిర్ద్వంద్వంగా చెప్పవలసిన మాట అక్కడ నుంచి ఎక్కడికి వచ్చారు వీళ్ళు బదరీ ఫలం అంటే ఒకనొక ఫలితాన్ని కోరుకుని అక్కడికి చేరారు అర్థం ఏదైనా వింటున్నారా జాగ్రత్తగా పట్టుకోండి ఆ బదరీ వనానికి వచ్చారు అక్కడ ఉండేవి అంటే బదరీ ఫలాలు కాకపోతే ఆ ఫలాలు కూడా ఏ అరటి పళ్ళు ఏ ఆపిల్ పళ్ళు ఇవి కావు బదరీ ఫలములు దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తర్వాత చెప్పుకుందాం ఏముండోయి ఆ బదరీ ఫలాలను ఆశించి అక్కడికి వెళ్ళారు అని మనం అనుకుందాం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ద్వైత వనం ఫలము ఆశించిన వాడు ఎప్పుడు ద్వైతంలోనే ఉంటాడు కాని అద్వైతానికి చేరుకునే అవకాశం ద్వైతంలో ప్రవేశించిన వాడు ఎక్కడికి చేరుకున్నారు వీళ్ళు కామ్యకవనం కోరికలలో ఇరుక్కుంటారు కామ్యకము అంటే అర్థం ఏమిటండి కనుక ఈ పాండవుల పరిస్థితి ఎక్కడి దాకా వచ్చింది పూర్ణమైనటువంటి స్థితిని పొందిన వాళ్ళు అక్కడి నుంచి బదరీ ఫలం ఆ తరువాత ద్వైతవనం ఆ తరువాత కామ్యకవనం ఇప్పుడు వాళ్ళ స్థితి ఏమిటయ్యా అజ్ఞాతము కామ్యకవనానికి ఎవరు చేరతాడు వాడు ఎక్కడికి వెళ్ళాలండి కనపడకుండా పోతాడు చాపుగా బతకవలసిన పని ఏర్పడుతుంది కారణం ఏమంటే భయం చేత అర్థమైందండి ఏ స్థితిలో వేదాంత తత్వాన్ని ఆ భారతంలో చూపించాడో చూడండి వాళ్ళ ప్రయాణం మొత్తాన్ని ఒక వేదాంతపు ముద్దగా తయారు చేశారు ఎవరండి వ్యాసభగవానుడు ఒక తత్వజ్ఞానం మానవుడు ఎక్కడికి చేరుకున్నా వాడి ప్రయాణం మళ్ళీ ఏమవుతుందండి తిరోముఖం దేనివల్ల తిరోముఖం కర్మ ఫలము వల్ల కనుకనే మనం ఏం చేయాలండి కర్మలాచరించాలే కాని ఫలితం మాత్రం కోర్రకోరరాదు ఎందుకు వింటున్నావయ్యా శ్రవణం అనేది భక్తి మార్గాలలో మొట్టమొదటిది గనుక వింటున్నా పుణ్యం వస్తుందని వెళ్ళానయ్యా అని మాత్రం చెప్పరాదు గంగలో ఎందుకు మునిగావయ్యా పవిత్రమైనటువంటి నదీమ తల్లి కనుక మునిగి స్నానం చేసి ఆ సంకల్పం చెప్పుకుని ఆ సంకల్పం చెప్పేటప్పుడు కూడా ఏం చెప్పుకోవాలండి ఏం చెప్పుకోవాలండి అక్షయ జ్ఞాన సిద్ధ్యర్థం ఇంతే తప్ప వస్తు ధన కనక వస్తు వాహన సమృద్ధి సిద్ధార్థం అహరహ జన్మ జన్మ అంత రేపు ఏంటి ఎన్ని వీడికి మొత్తం సంపదల నుండి వీడికి రావాలి ఎన్ని రకాలైన సంకల్పాలు ఇవన్నీ మనం కోరుకుంటామా కోరుకోవండి ఖచ్చితంగా కోరుకుంటాం పైగా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు ధర్మపత్ని సమేతస్యా అని చెప్పిన తర్వాత మా ఆవిడి పేరు కూడా చెబుతారా అండి వాడు ఆ అర్చకుడుతూ అన్న తర్వాత ఇంకా ఆవిడ పేరు చెప్పడం ఏమిటిలా ఏ ధర్మపత్రిని సమేతస్యా అని వాడు అన్న తర్వాత మా ఆవిడ పేరు చెప్పవలంటే ఆవిడ పేరు చెబితే ఇప్పుడు ఏమవుతుందండి ధర్మపత్రిని వేరు ఈ అధర్మపత్రిని వేరు ఉంటుంది అట్లా అన్ని పేర్లు చెప్పవలసిన పని లేదు అసలు మన పేరే వాడికి చెప్పవలసిన పని లేదు ీ గోత్రం చెప్పవలసిన పని లేదు ఎందుకంటే నీలో వాడే ఉన్నాడు సర్వము తెలిసిన వాడు సర్వాంతర్యామి అయి ఉన్నాడు వాడికి తెలియందే ఉందండి ఏమండి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండి నీ వాళ్ళంతా అక్కడికి వస్తారయ్యా అని ఈ అల్టి తోట దగ్గర కూర్చున్నటువంటి ఆంజనేయ స్వామి పరబ్రహ్మానికి తెలియకుండా ఉంటుందండి అరబ్రహ్మే ఉపయుక్త ఇస్తున్నాం హనుమంతు రూపిణం అన్నారు రామాయణంలోనే నీవే ఇన్ని కోతులుగా మారవు నువ్వే హనుమంతుడివి నువ్వే రావణ బ్రహ్మవు కూడా వాడి చేత తప్పు చేయించి ఇదిగో ఈ తప్పు చేస్తే ఇలా జరుగుతుందని లోపాన్ని లోకానికి చెప్పడం కోసమే ఈ పని చేశావు సీత మాత్రం ఎవరయ్యా నువ్వే అన్నాడండి ఎవరి మాట చెప్పింది రామదాసు చెప్పాడంటే ఎన్ని కీర్తనలు రాశాడండి నిన్న ఎప్పుడూ రామదాసు కీర్తనకి వాళ్ళ పాడింది రామదాసు కీర్తన ఏదో పాడారు అనేక మంది మహానుభావులు ఆ భగవంతుణ్ణి కీర్తించి తరించినటువంటి వాళ్ళు ఉన్నారు ఎన్ని పద్యాలు రాశాడు దాశరథీ శతకం దాంట్లో ఎన్నో ధర్మాలు ఉన్నాయి కనుక ఆ భగవంతుని యొక్క స్థితిని మనం పొందిన తరువాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడికి పెడతామయ్యా అంటే అజ్ఞాతంలోకి వెడతాం కనుకనే పాండవులని పరిపూర్ణమైన స్థితి నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు తీసుకొచ్చి ఎక్కడికి చేర్చాడు ఎందుకు చేర్చాడో వాళ్ళ చరిత్రను ఆధారంగా నువ్వు మాత్రం ఈ పని చేయకురా అని మనతో చెప్పడం కోసం ఇంత దిగజారవలిసిన పరిస్థితి పాండవులకు దేనివల్ల కలిగే సమాధానం చెప్పండి మీకందరికి తెలుసు జూదం కోసం కాదు మరల రాజ్యాన్ని పొందుట కొరకు ఇదే లెక్క పదమూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత యుద్ధం చేసి మళ్ళీ రాజ్యాన్ని పొందాలనే కదండి వాళ్ళ ఆలోచన ఎప్పుడైతే కోరిక కలిగిందో మళ్ళీ ఏమైపోతాడు వాడు ఏ స్థితికి వెళ్ళినా పతనం అర్థమైందండి ఆ దీన్ని శక్తిపాతం అంటారు అంతేగాని ఊరికే కూర్చుని తలెట్ట ఊపితే శక్తిపాతం కాదు ఏది అసలు శక్తిపాతం ఏదండి ఇదిగో ఇదే పతనం అవటం ఉన్న శక్తి పతనం అవటమే శక్తిపాతం పోసుకుంటే అది పాతం ఎందుకు అవుతుందండి ఏదో పేరు పెట్టారు ఇదేదో బాగుందని ఒక్కొక్కళ్ళు ఆరు వేలు అండి ఇప్పుడు నా చిన్నప్పుడు మూడు వేలు నాకు తెలిసినప్పుడు ఇప్పుడు దాన్ని పొందాలంటే ఎంత ఆరు వేలు ఇంకా ఎక్కువైనా అయితే తెలియదు నేను ఇంకా వెనకాలనా ఎన్ని శివలింగాలు ఆ శివుణ్ణి కూడా క్రేమ్తో తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వాడికి బెల్ట్లు కట్టి ఏమి నిజంగా కలి ఎంత గొప్పవాడో కదా పైగా దానికి ఆగమ శాస్త్రం ఆగమ శాస్త్రానికి ఆ యంత్రం లోపల పెట్టించడానికి ఆ దంపతులు రావటం పైగా వాళ్ళు కూడా సూటు హ్యాటు ఎందుకంటే ఫారినర్స్ వస్తున్నారండి ఎందుకు వస్తున్నారో తెలీదు ఎందుకు డబ్బులు కడుతున్నారో తెలీదు ఒక బీద వాడు వెళ్ళి ఆకలి అవుతుంది అంటే వాడికి పది రూపాయలు ఇవ్వడానికి మనస్కరించదు కానీ ఇటువంటి వాటికి లక్షలకి లక్షలు ఖర్చు పెడుతున్నారు కోడంతమంది లోకల్లో ఓ భగవంతుడా కనీసం నీవైనా వాళ్లకు చెప్పవయ్యా కోరుకోవాలి మనమంతా ఎందుకంటే మంచి కనుక అడిగేది వాస్తవం అండి విషయం ఇదంతా కూడా ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం హర నమ పార్వతీ పతయే హేవ కనుక దివ్యాత్మ స్వరూపుల ఇప్పుడు ఆ గంధనాథన పర్వతం నుండి వీరంతా కూడా ఎక్కడికి బయలుదేరారు చెప్పండి మొదటి మదిలీ బదరికానం మార్గమధ్యంలో అర్జునుడు తాను చేసినటువంటి తీర్థయాత్ర విశేషాలన్నీ చెప్పాడు ఎన్నో ఎన్నో విశేషాలు చెప్పాడు అన్నా కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి చూశాను నేను ఎవరితో చెబుతున్నాడండి నీవు ఏదో ధర్మము ధర్మము ధర్మము అంటే మా అన్న ధర్మం వల్లనే కదా ఇవన్నీ పోగొట్టుకున్నది అని నేను బాధపడుతూ ఉండేవాడిని మనస్సులో కానీ ఇవాటి రోజున ధర్మము యొక్క ప్రత్యేకత నాకు తెలిసింది తీర్థయాత్రలు చేయటం చేత తీర్థయాత్ర ప్రయోజనం ఏమిటో చెప్పుకున్నాం కదండి అనేక ఆచారాలు తెలుస్తాయి అనేక భాషా విశేషాలు తెలుస్తాయి అనేకముల యొక్క తీర్థముల యొక్క ఔన్నత్యం తెలుస్తుంది ధర్మం కూడా తెలుస్తుంది అక్కడ ఉన్న ధర్మాన్ని ఇక్కడ ఉన్న ధర్మాన్ని బేరీజు వేసుకుంటాం మనం ఈ ఆచార వ్యవహారాల్లో వేసుకుంటే ఏ ధర్మం గొప్పదైనది అసలు అది ధర్మమేనా కాదా ఈ విషయాన్ని మనం వితర్కించుకుని ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే పూర్వపు రోజుల్లో పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు అండి తిరిగి చెడింది మగవాడు తిరగక చెడ్డాడు అనేవాళ్ళు ఏమంటే ఆడవాళ్ళు మాత్రం తిరిగితే వచ్చి నష్టమే ఉందంటే ఏం నష్టదు వాళ్ళు కూడా తిరగవలసిందే తెలుసుకోవలసిందే ఏమండి కాకపోతే అప్పుడు కేవలం వాడొక్కడి మీదే కుటుంబం అంతా ఆధారపడి ఉండేది కనుక వాడే వెళ్ళి చూసి వచ్చేవాడు ఇప్పుడు ఉన్న కుటుంబం ఈనాటి సమాజంలో ఇద్దరి మీద ఆధారపడింది కనుక ఇద్దరూ తెలుసుకోవలసినటువంటి విషయాలు ఎన్నో లోకంలో కనుక ఖచ్చితంగా వెళ్ళవలసిందే దర్శించవలసిందే ఆ అర్జునుడు చెబుతున్నాడు అండి కౌశికుడు అనేటువంటి వంటి బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు ఈ బ్రాహ్మణోత్తముడు వేద శాస్త్ర అధ్యయనం చేశాడు నాలుగు వేదాలు అధ్యయనం చేశాడు తండ్రి ఏం చేస్తాడయ్యా అంటే వ్యవసాయము తండ్రికి తెలిసింది ఏమిటండి కేవలం పంట పండించి తన వద్ద పండిన పంటను పది మందికి పంచి తాను తినడం తప్ప ఇంకొకటి తెలియని తండ్రి బ్రాహ్మణుడే అయినప్పటికీ అతడి ఉన్నది కుమారుడైనటువంటి బ్రాహ్మణుడైనా బాగుపడాలని వాడికి వేదశాస్త్రములని చెప్పించాడు వేదశాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి కౌశికుడు నా తండ్రి నేనే గొప్పవాణ్ణి అనే స్థితికి వచ్చాడు విద్య దేన్ని ఇచ్చిందండి ఇప్పుడు ర్వాన్ని ఇచ్చింది ఆ గర్వం వల్ల ఎవ్వరికి చెప్పకుండా కనీసం జన్మనిచ్చిన తల్లికి కూడా చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకుంటాను అని చెప్పాడు ఓ కింద కూర్చున్నాడు చాలా కాలం తపస్సు చేశాడు ఆ తపశక్తి వల్ల అతడికి శక్తి రాకుండా ఉంటుందా వచ్చింది కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఏమి సాధించాడో తెలియలేదు ఈ మాట అండర్లైన్ చేసుకోవాలండి రాసుకునేవాళ్ళు వాడు తపస్సు చేశాడు కానీ ఏమి సాధించాడో తెలియలేదు వాడే కాదు మనకు తెలియలేదు అర్థమైందండి వ్యాసుడు చెప్పింది ఇదే మాట కనుక తపస్సు దేని వల్ల ముగించాడు వాడు సాధించకుండానే ముగించాడు కనుక వీడి గర్వం ఎంతటిది అంటే తపస్సు కూడా ఎవరి కోసమో చేశాడు కానీ తాను తరించడానికి మాత్రం చేయలేదు తన వేద విద్య ఎవరి కోసమో శాస్త్ర విద్య ఎవరి కోసమో తపస్సు కూడా ఎవరి ఒక్కొక్కళ్ళు చెబుతూ ఉంటారు మేం ప్రతి ఆదివారం భజనకు పెడతాం చాలా బాగా భజన చేస్తాం రెండు గంటలు సేపు కూర్చుని భజన చేస్తాం ఎవరికి నిండిందండి ఎవరి కోసం చేస్తున్నావు నేను తరించడం కోసం నేను చేస్తున్నాను అన్నప్పుడు ఎవరికి చెప్పవలసిన ఆవశ్యకత లేదు దానికోసం అడ్వర్టైజ్మెంట్ ఎందుకండి నీ కోసం నువ్వు చేస్తున్నావు ఇదేదో గొప్పది అన్న విషయాన్ని తెలియజేయడం కోసం నేను ఈ పనిచేస్తున్నా అని చెబుతావు నువ్వు దానివల్ల నీకు కలిగేటువంటి ప్రయోజనమేమీ లేదు నువ్వు తరించే అవకాశం కూడా లేదు కౌశికుడు తపస్సు కూడా అలాగే చేశాడు కొంతకాలం చేసిన తర్వాత తపస్సు మీద కూడా వాడికి వేరు అభిప్రాయం ఏర్పడింది తపస్సు వదిలేశాడు కానీ భగవంతుడు అమాయకుడు కదండి ఎవడు ఏది చేస్తే దానికి తగిన ఫలితాన్ని ఇస్తాడా ఇవ్వడా ఇచ్చాడు వాడికి ఎప్పుడు తెలిసింది ఇచ్చాడని తపస్సు అయిపోయి వెనక్కి తిరిగి వస్తున్నాడు అరణ్య మార్గంలో అలిసిపోయిన కౌశికుడు ఓ చెట్టు కింద ఆ పైన ఉన్న పిట్ట రెట్ట వేసింది ఎవరి మీద పడింది కౌసి కుని మీద పడింది ఆ చెట్టు కింద ఉన్నాడు గనుక ఒక్కసారి ఎవరా రెట్ట వేసిందని చూసాడు చూసేటప్పటికి ఆ పిట్ట మల మాడిపోయి కింద పడింది అప్పుడు అర్థమైంది తాను చేసిన తపస్సుకి నేను ఈ శక్తిని పొందాను ఇంకా ఏమర్థమైంది నేను ఎవరి వంక చూచినా వారు మలమలమాడిపోతురు ఇంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉన్నదా అండి లోకంలో తపస్సు దేనికండి తకారో జన్మ విచ్ఛేదా పకారో పాపనాశన అంతేగాని ఎదుటివాణ్ణి అగ్ని లేకుండా దహనం చేయడం కోసం అండి ఇప్పుడు ఏదో నిప్పు ముట్టించకుండానే దేని మీద పడుకో పెడతాడు వాడు స్విచ్ చేసేటప్పటికి రెండు నిమిషాల్లో మొత్తం ఏమైపోతుంది కదా అండి దాన్ని ఏమంటారో తెలియదు ఆహా వీడు అట్లా తయారయ్యాడు వాడి భావన అది ఎవరండి ఈ కౌశికుడనే బ్రాహ్మణుడు కొద్ది దూరం వచ్చాడు ఆ వేసిన రెట్టెను తుడుచుకున్నాడు ఆకులతో అపవిత్ర పవిత్ర అని అక్కడ కనబడిన సరస్సులోంచి నీళ్లు జల్లుకున్నాడు తన బ్రాహ్మణత్వం ఎక్కడ నాశనమైపోతుందో అని భయపడుతూ ఏమండి ఆకలి మాత్రం వేస్తున్నది అరణ్యంలో ఉన్నంత వరకు తపస్సు చేసినంతకాలం కండమూలాదులు తిన్నాడప్పుడు అనిపించలా ఇప్పుడు లేచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఈ కందమూలాదులు కాకుండా తినాలి అనేటువంటి ఆలోచన వాడికి వచ్చింది ఓ చిన్న గ్రామంలో ప్రవేశించాడు ఓ ఇంటి ముందు నిలబడి భవతి భక్షాంతేహి అన్నాడు అయ్యా వస్తున్నానండి ఒక్క క్షణం ఆగండి అన్నది ఆ ఇల్లాలు అరగంట నిలబడ్డాడు అయినా రాలేదు మళ్ళీ అరిచాడు రెండో అరగంట మూడో అరగంట నాలుగో అరగంట ఏడపటికి వాడి ఆ కంఠంలో తీవ్రత్వం కనబడింది నాలుగో అరగంట అయ్యేటప్పటికీ అప్పుడు బయటికి వచ్చి ఆవిడయ్యా రండి దయచేయండి కాళ్ళు కడుక్కోండి లోపలికి రండి ఇదిగో భిక్ష స్వీకరించండి కురకొర్ర చూచాడు ఆమెను ఎప్పుడైతే చూచాడో ఆవిడ ఏమన్నది నీవు కొర కొర చూచినంత మాత్రం చేత మలమల మాడిపోయి కింద పడటానికి నేను చెట్టు మీద ఉన్న పిట్టను కాను గుండాగినంత పని వీడికి ఇక్కడ ఉన్నది అక్కడ జరిగిన సంగతి వీడి గడ్డ తెలిసి ఎవడైనా సెల్ ఫోన్ లో చెప్పాడా సెల్ ఫోన్ ఉందా అప్పుడు ఒకవేళ ఉన్న అక్కడ ఇంకెవరూ లేడే నేను తప్ప ఈవిడికెట్లా తెలిసింది ఆలోచిస్తున్నాడు ఎక్కడో అరణ్యంలో జరిగిన సంగతి ఈమెకెట్లా తెలిసిందని బుర్రచించుకునే కన్నా పెట్టిన భోజనం చేయడం మంచిది బ్రాహ్మణోత్తమ ఎంత చక్కగా బుద్ధి చెప్పిందండి ఆ ఇల్లాలు పెట్టిన భోజనం చేయడం చాలా మంచిది అంతే అంతేకాదు ఈవిడ ఎలా తెలుసుకున్నది అనే విషయం నీకు తెలియాలి అంటే ఈ ఊరి చివర ధర్మవ్యాధుడు అని ఉన్నాడు అతని వద్దకు వెళ్ళి అడుగు అతను చెబుతాడు నాకెలా తెలిసిందో అన్నాడు ఈ బ్రాహ్మణోత్తముడు గబగబ నాలుగు మెతుకులు తిన్నాడు కడుపు నిండింది అమ్మయ్యా అనుకున్నాడు చేతులు కడుక్కోవడానికి కూడా ఆవిడే నీళ్లు పోసిందండి భోజనం పెట్టడం ఎట్లాగో ఆవిడ నేర్పింది ఆ సమయంలో అర్థమైందండి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి ఆ కాళ్ళు తుడుచుకోవడానికి టవలివ్వాలి ఆ తరువాత విస్తరి వేయాలి ఎట్లా ఒడ్డం మనం చెప్పుకున్నాం పాత్రాభిగారం అన్నాభిగారం అయిన తర్వాత అభిగారం వాళ్ళు కలుపుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి వేయాలి ఇన్ని రకాలుగా పచ్చడి ఎక్కడ వేయాలో పప్పు ఎక్కడ వేయాలో పప్పు ఎక్కడ వేయాలండి అన్నం పెట్టిన తర్వాత పప్పు వేయాలి కానీ ముందు విస్తట్లో పప్పు వేయకూడదు ముందు విస్తట్లో పప్పు ఎప్పుడు వేయాలి అంటే అపరకర్మలు చేసేటప్పుడు వేయాలి శుభ కార్యాలకు అన్నం పెట్టిన తర్వాత పప్పు వేయాలి ఆ పప్పు కూడా ఎక్కడ వేయాలి అంటే వాడి ముందు వేయాలి విస్తరికి ముందు కాదు వేయాల్సింది ఆ తినడానికి కూర్చున్న వాడి ముందు ఆ విస్తట్లో వేయాలి ఇక్కడ ఏది ఎక్కడ వర్ధన చేయాలో అలా వర్ధన చేసింది వాడు భోజనం చేసి లేచిన తరువాత చేతులు కడుక్కోవడానికి కూడా ఆవిడే నీళ్లు పోసింది అర్థమైందండి వాళ్ళు కడుక్కోవలసిన పని లేకుండా నీళ్లు పోసి చెయ్యి కడుక్కున్న తరువాత ఇప్పుడు హాయిగా హుషారుగా బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరాడు ఊరుచోరవడో ధర్మవ్యాధుడు ఉన్నాడు అని చెప్పింది కదా అక్కడికి వెడదం ఈవిడికి ఎంత తెలిసిందో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఏదో నాకు శక్తి ఇచ్చింది కదా ఎందుకు వచ్చిందిలే నాతో నేను పోదా పోయింది తినేసాను కదా అని ఆలోచించరా ఈవిడికి ఎట్లా తెలిసింది ఆ విషయాన్ని నేను ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి అది ఆ కౌశికుని యొక్క ఊహ మార్గమంచంలో అడుగుతున్నాడు అండి ధర్మవ్యాధుడు ఉండేది ఎక్కడా తెలీదు కదా అతని ఊరు చివరని చెప్పింది చాలా అనుమానంగా చూస్తున్నారు ఈ కౌశికుని వాళ్ళు ఎందుకు సందేహంగా చూస్తున్నారో కౌశికుడికి తెలియదు అయినా సరే మనకెందుకు వాడు చూస్తే చాలు తెలిస్తే చాలు అని తీరా అసలు ధర్మ వ్యాధుడు ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్ళేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడండి విక్రేతు కూర్చుని ఉన్నాడు క్రేతయా సదా పరిభవదు ఆ దుకాణం చుట్టూ మాంసాన్ని కొనుక్కునేటువంటి వాళ్ళు ఎంతో ఎంతో మంది ఉన్నారు ఏమండి ఆ కమ్మ కత్తి తీసుకుని ఆ దిమ్మ మీద మాంసాన్ని ఉంచి ముక్కలు ముక్కలు చేస్తున్నాడు ఖచ్చితంగా వర్ణిస్తున్నావురా నీకు ఏమైనా అనుభవం ఉన్నదా అని మాత్రం అనమ్మాకండి ఈ విషయంలో అర్థమైందండి వాడు చేస్తున్నాడని ఎవరు చెప్పారంటే వ్యాస భగవానుడే చెప్పాడండి కమ్మ కత్తి అని కూడా చెప్పాడు ఆయన కత్తి తీసుకుని ఆ దిమ్మ మీద మాంసాన్ని ఉంచి ముక్కలు ముక్కలుగా చేస్తున్నాడు అతడే ధర్మ వ్యాధుడు అని తెలుసుకున్నాడు అక్కడికి వెళ్ళి అడుగుదామా మాంసం అమ్మే కొట్టు దగ్గర శిఖ ధరించి విభూతి ధారణ చేసిన ఈ బాపనాయనకేమి పని అని చూసిన వాళ్ళంతా అనుకుంటారు కదా అని అభిమానం అడగకుండా వెళ్ళిపోదామా మనస్సులో ఉండేటువంటి ఆ సమస్య తీరదు ఏం చేయాలి ఆ దుకాణానికి దూరంగా కూర్చున్నాడండి ఆవర్తిత బహుయోగేనా అక్కడ నుంచి కొట్టి దూరంలో ఆ దుకాణాన్నే చూస్తూ కూర్చున్నాడు కౌశికుడు ఎందుకంటే అది మూసేసి వాడు ఎప్పుడు బయటకు వస్తాడో అప్పుడు వాడిని పట్టుకోవాలి ధర్మవ్యాధుని రాత్రి అయ్యింది మూసేసాడు ఆ మాంసం దుకాణం ధర్మవ్యాధుడు తాళం పెట్టి వెనుక్కు తిరిగేటప్పటికీ ఎదురుగా నిలబడ్డాడు కౌశికుడు స్వామి బ్రాహ్మణోత్తమ మీరు కూడా మాంసం కోసం వచ్చారా అడిగాడు ధర్మవ్యాధుడు కాదయ్య ఇలా జరిగింది నిన్ను అడిగితే గాని తెలియదు అని ఆ ఇల్లాలు చెబితే ఆవిడికి ఎట్లా తెలిసిందో తెలుసుకోవడం కోసం నీ దగ్గరికి వచ్చానయ్యా ఓ చిరునవ్వు నవ్వాడు ధర్మ వ్యాధుడు ఆవిడికి తెలిసిన విషయం నాకు తెలుస్తుంది అని ఎక్కడో ఉన్న నన్ను గురించి ఆవిడ చెప్పింది అంటే ఆవిడ ఎంత గొప్పదై ఉండాలయ్యా బ్రాహ్మణోత్తమ ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోయావా అయినా నన్ను చెప్పమన్నది గనుక నా బాధ్యత గనుక నీవు నా వెంట రావయ్యా ఆ కౌశి కొన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడండి ఇంటికి తీసుకువెళ్ళాడా ఓ కుర్చీ వేశాడు అక్కడ కూర్చోబెట్టాడు లోపలికి వెళ్ళాడు ఈ ధర్మ వ్యాధుడు బయటికి రాడు ఏమండి ఆవిడా వస్తున్నానంటున్నది ఆవిడ రాల వీడు కూర్చోబెట్టాడు లోపలికి వెళ్ళాడు వీడు రావట్లా ఎంతసేపటికి రాకపోతే ఏమయ్యా ధర్మవ్యాధ బయటే నుంచి అరిచాడండి రెండు మూడు సార్లు అరిచిన తరువాత అప్పుడు వచ్చాడు ధర్మవ్యాధుడు బ్రాహ్మణోత్తమ ఒక్కసారి నాతో పాటు లోపలికి రావయ్యా లోపలికి వచ్చిన తరువాత తను ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నాడో అక్కడికి తీసుకువెళ్ళాడు అక్కడ రెండు మంచాలున్నాయి ఒక మంచం మీద తల్లి పడుకుని ఉన్నది ఒక మంచం మీద తండ్రి పడుకుని ఉన్నాడు నిద్రపోతున్నారండి వారిద్దరి మంచముల మధ్యలో ఒక విస్తరి ఉన్నది తినేసినటువంటి గుర్తులు దాంట్లో కనపడుతున్నాయి ఈ కౌశికనకు చూపించి వీరిద్దరూ నాకు తల్లిదండ్రులు నేను వచ్చిన వెంటనే స్నానం చేసి వంట చేసి నా తల్లిదండ్రులకు భోజనం పెట్టాను వారిద్దరూ తిన్న తరువాత ఆ మంచం మీద పరుండి ఉంటారే తప్ప లేవలేని స్థితిలో ఉన్నారు నా తల్లిదండ్రులు అటువంటి స్థితిలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులకు నేనే తండ్రినై గోరు ముద్దలు తినిపించాను నేనే తల్లినై గోరు ముద్దలు తినిపించాను వారికి నిద్ర పట్టేదాకా మధ్యలో కూర్చొని ఇద్దరి పాదములకు చెరుక చేతితో సంభనం చేశాను నా ధర్మాన్ని నేను చేశాను కనుకనే నాకు తెలుస్తుంది అని ఆవిడ చెప్పింది ఎవరి ధర్మాన్ని వారు ఆచరించడం చేత శక్తిమంతులవుతారు గాని తపస్సు చేత మాత్రమే శక్తిమంతులు కాదు ఆవిడ ఎలా తెలుసుకోగలిగిందా పెట్టే చనిపోయినట్టుగా నీవు వచ్చి అడిగిన సమయానికి భర్త వచ్చాడు ఆ భర్త భార్యకు ఎవరితో సమానము భగవంతునితో సమానం అర్థమైందా అండి వాడు భగవంతుడు అనుకుంటే ఆవిడ కూడా ఏమవుతుంది అమ్మవారు అవుతుంది మా ఆయన పెద్ద రాక్షసుడు అండి అన్నది ఆవిడ కూడా ఏమవుతుంది ఇక పక్కింటి మీ అన్నయ్య సంగతి నీకు తెలియదా అమ్మా ఉత్తర రాక్షసుడు ఏమంటే వీడి సంగతి ఆవిడికి తెలియాల్సిన పని ఉంది ఎంత ఘోరం ఎట్టా వెళ్ళిపోతుందో చూడండి ఆవిడ కోపం వచ్చింది పార్వతీపే కనుక దివ్యాత్మ స్వరూపులారా ఈడ భర్త గురించి ఇంకొక ఆవిడికి తెలియవలసిన పని ఉందండి మీ అన్నయ్య సంగతి నీకు తెలుసు కదా అంటే ఎంత నీచమైన మాట అది అనకూడని మాట కానీ లోకం అంతా వాడుకునే అది కారణం ఏమయ్యా అంటే కలి ప్రభావం అన్నిటికీ సమాధానం ఒకటే వాడి నెత్తి మీద వేస్తే సలుపు కనుక దివ్యాత్మ స్వరూపులారా ఆమెకు దైవము ఎవరయ్యా అంటే భర్త నీవు పిలిచిన సమయంలోనే భర్త వచ్చాడు ఆ భర్తకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది లోపలకు పిలిచింది మంచి నీళ్ళు ఇచ్చింది స్నానం చేయడానికి నీళ్ళిచ్చింది ఒళ్ళు తుడుచుకోవడానికి తుండిచ్చింది వీపు సబ్బుతో ఈ విషయాలన్నీ చెప్పాడండి మడి భర్త కట్టుకోవడానికి ఇచ్చింది పీట వేసి విస్తరి వేసి పూర్వపు రోజుల్లో ఖచ్చితంగా పీట వేసి విస్తరి వేశారు అంటే ఆ పీట మీద కుర్చీళ్లు పెట్టి మడి బట్టలు వేసేవాళ్ళండి చూసుంటారు మీరు కూడా ఇవాళ పీట లేవు కుర్చీలే కదా ఏమైనా శ్రమ ఉన్నదా ఆహారం నోటి దగ్గరే ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికే కదండి పెద్ద శ్రమే ఉన్నది కింద కూర్చుని తినేవాడు ఎక్కువ తినగలుగుతాడు కారణం ఏమిటో తెలిసినా అండి వాడు తల వంచి నడుము వంచి తిన వంచి తినే సమయంలో చలనం కలిగేది ఎవరికయ్యా అంటే జఠరాగ్నిక్ దానివల్ల వాడు ఏం చేయగలుగుతాడండి ఇంకో ముద్ద ఎక్కువ తినగలుగుతాడు ఎప్పుడు నంచుకోవడమే తప్ప తినగలిగిన వాళ్ళు ఎవరు లేరు లోకంలో వెతికే వాళ్ళు బాగా తినేవాడు ఎక్కడ దొరుకుతాడో వాడిని పిలిచేవాడికి అన్నం పెడదాం ఇవాళ భోక్తగా వాడిని పిలుతాం ఎందుకంటే ఖచ్చితంగా వాడు తింటాడు అనేటువంటి ప్రేమతో పిలిచేవాళ్ళు అండి ఇవాళ రోజున తినేవాడు లేడు ఒకవేళ ఉంటే పిలిచేవాడు అంతకన్నా ఎంత తక్కువ తింటే అంత మంచిది వైద్యం కూడా చెబుతుంది కనుక దివ్యాత్మ స్వరూపుల ఆ భర్త భోజనం చేసిన తర్వాత ప్రక్కన కూర్చుని వడ్డన చేసి విసనికర్రతో విసురుతూ ఆ రోజుల్లో సంగతి అండి ఆ విసని కర్రతో విసురుతూ ఇంకా కావాలా ఇంకా కావాలా అని అడిగి వాడు తిన్న తరువాత చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోసి తుడుచుకోవడానికి తన కొంగునే ఇచ్చి తుండు ఇవ్వలేదండి ఏమిచ్చిందండి తన కొంగునిచ్చింది ఇది ధర్మం అర్థమైందండి కొంగునిచ్చి అతడు పడుకోవడానికి కావలసిన చెయ్యను ఏర్పాటు చేసి పాదసంభకనం చేసి అతడు నిద్రపోయిన తరువాత నీకు భిక్ష పెట్టడానికి వచ్చింది తన ధర్మ తాను నిర్వర్తించింది కనుకనే ఎక్కడో చెట్టు మీద ఉన్న పిట్టను నీ చూపులతో కాల్చి చంపినట్టుగా తెలిసింది రెట్ట వేసినంత మాత్రం చేతని తపోశక్తినంత ఒక పిట్టను చంపడానికి ఉపయోగిస్తూ ఉంటాయా నీవు బ్రాహ్మణోత్తముడవు దేవండి కొన్ని సంవత్సరాల పాటు చెమ్ముకు వెళ్ళి సాము గరిడీలు చేసి కండలు పెంచి ఏమంటే ఎక్కడ చూసినా తొనలు తొనలుగా కనబడుతున్నటువంటి ఆ శరీరం ఒంటి నిండా నూనె రాసుకుని వాళ్ళు చూపిస్తూ ఉంటారే టీవీలో చేతులు ఇట్టా పెట్టి అట్ట తయారైన వీడు ఓ మూలను ముసరమ్మని చంపాడూ సాము గరిడీలు చేసిన ప్రయోజనం ఏమిటండి వాడికి ఇదా ప్రయోజనం ఏది సాధించడా దేనికి ఏది పొందాలో ముందు తేల్చుకోవాలి ఆ తరువాత అది పూర్తిగా సాధించానా లేదా అనేటువంటి స్పృహ కావాలి సాధించితే దాని అక్కడ నుండి లేవ కూడని స్థితి కలగాలి అప్పుడు కాని వాడు సాధకుడు కాడు నాకు తోచిన సమయంలో నేను చేస్తా తోచినంతసేపే చేస్తా కానీ భగవంతుడు మాత్రం నాకు కనబడాలి అంటే వాడికేం పనండి ఎప్పుడు పడితే అప్పుడు వీడికి దర్శనం ఇవ్వడానికి ఖాళీగా ఉన్నాడా చందాల పాపయ్య శాస్త్రి గారు ఎంత గొప్ప మాట చెప్పాడు పుట్టబోయడు బుల్లు పుదుగు గిన్నెకు పాలు పోసి పోసి కలికి వెన్నెలూరు చెలువ దోషులతో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచిపరచి తెలవారకుండ ముగ్గలలోన చొరబడి వింత వింతల రంగులు వేసి వేసి తీరికే లేని విషయ సంసారముందు ఎన్ని పనులు చేస్తున్నాడండి ఆ భగవంతుడు ఒకట రోండా ఎన్ని పనులు చేస్తున్నాడు విశ్వ సంసారమందు అలసిపోయి వేమో ఎంత గొప్ప పద ప్రయోగం చేశాడండి మహానుభావులు అండి వాళ్ళు కనీసం వాళ్ళని చూసే భాగ్యమైన ఈ కళ్ళ కలిగిందని ఆనందపడుతున్నాం ఇప్పుడున్న జనరేషన్ కనుక దివ్యాత్మ స్వరూపులరా అటువంటి మహానుభావులు దిగ్దంతులు మరిచిపోలేం తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది ఆ భగవంతుడికి వేరే పనులు లేదండి ఎన్ని పనులు ఉన్నాయి విశ్వ సంసారం ఎన్నెన్ని పనులు చేస్తున్నాడో అయినా సరే పరమభక్తులైనటువంటి వాళ్ళు పిలిస్తే అక్కడికి పొరుగు పెడుతున్నాడా ఏమండి కృష్ణ చైతన్యమూర్తి జగద్రూపిణం ప్రత్యక్ష అని ఎప్పుడైతే అడిగిందో ఆవిడకు ఇచ్చినటువంటి అక్షయ చూ రూపంలోనే వచ్చిన వాడు ఎవడని చెప్పాడు వ్యాస భగవానుడు ఆ చేలములు కూడా ఎవరి రూపం భగవంతుని రూపమే అవి కేవలం దారాలు పడుగు పేక వేసి నేసినటువంటి వస్త్రాలు కావండి భగవత్ తత్వంతో భక్తితో నిండినటువంటి వస్త్రాలు అటువంటివి కోరుకున్నాడు కనుక బ్రాహ్మణోత్తమ నీ ధర్మాన్ని నువ్వు ముందు వదిలిపెట్టావయ్యా బాగా గుర్తు చేసుకు తండ్రి ఏమీ చదువుకోనటువంటి వాడు ఎవరండి మాట చెప్పింది ధర్మవ్యాధుడి కౌశికుడేమన్నా వాడికి స్నేహితుడా కాదు ఎక్కడి వాడో కూడా తెలీదు అయినా ఇప్పుడు తెలుసుకోగలిగాడు ఎందువల్ల తెలుసుకోగలిగాడు అంటే కేవలం మాత పితృవా ఒక్కటేనండి అమ్మా నేను ఏ లోపం చేశానమ్మా నీకు కావలసిన డబ్బు మొత్తం పంపిస్తున్నాను కదా డబ్బు పంపిస్తే అయిపోతుందా నువ్వు డబ్బు ఇవ్వకపోయినా అమ్మా కులాసాగా ఉన్నావా అని రోజుకొక్కసారైనా ఆ ముసలి తల్లిని వాడు పలకరిస్తే ఎంత ఆనందపడుతుందండి వాటి రోజున పలకరించే వాడు గతి లేక ఎక్కడికి పెడుతున్నారండి ఓల్డేజ్ హోమ్ కడుతున్నారు కనీసం అక్కడైనా మా చుట్టూ పది కదా మాట్లాడతారని కోడలు మాట్లాడదు మనవడు మాట్లాడు మనవరాలు మాట్లాడదు ఒకవేళ మాట్లాడడానికి చిన్నపిల్లలు వాళ్ళు తెలియక అక్కడికి వస్తే రే ఎక్కడికి పెడుతున్నావు ఇట్లా నువ్వు అనవసరంగా నువ్వేం డిస్టర్బ్ చేయమాకు ఎవరు పిలుస్తారండీ ఆ ముసలి ఆవిడ దగ్గరికి వెళ్ళనివ్వరు వాళ్ళు ఎంత బాధపడుతుందండి ఆ హృదయం ఒక్కసారి ఆ స్థితిలో మనం ఉండి ఆలోచిస్తే వాళ్ళ మనస్సు ఎంత పిండేస్తుందండి ఓ వస్త్రాన్ని నీళ్లల్లో ముంచి పైకి తీసి ఇ పిండితే ఎంత బాధ ఉంటుందో ఆ వస్త్రానికి అంత బాధ ఉంటుంది ఆ వార్ధక్యంలో అది తెలుసుకోలేడు వీడు వీడు కూడా రేపు ఏ స్థితికి వస్తాడండి అదే స్థితికి వస్తాడు నీవు నేర్పిన విద్యయే నీ రజాక్ష రేపు వద్దు వీడి కొడుకు కూడా వాడిని అదే పని చేస్తాడు ఎప్పటికప్పుడు ఇంతేనా ఆ మాతృత్వం యొక్క గొప్పతనాన్ని మానవుడు తెలుసుకునే అవకాశం లేదా అని మనం అందరం ఆ అమ్మ పాదాల దగ్గర కూర్చొని ఒక్కసారి అడగాలండి ఈ ఓల్డేజ్ హోములన్నీ మూతబడిపోయి ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని తీసుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను వాళ్ళే అంత జాగ్రత్తగా చూడాలి అలా చూడగలిగినప్పుడే వాడు కొడుకు లేకపోతే కొడుకురాదు ఆ వాసవరావు గారిని చూస్తే ఏనుగెక్కినంత ఆనందం వేసింది కింద సారైతే వాళ్ళిద్దరే వచ్చారు కానీ ఈసారి ఎవరిని వెంట పెట్టుకు అమ్మ నువ్వు తల్లిని వెంటబెట్టుకొచ్చాడండి తాను మాత్రం వినడం కాకుండా తల్లి కూడా వినిపించడానికి ఆ తల్లికి సేవ చేయడానికి మాతృపరత యువతం అండి తల్లి అనబడేటువంటి పదార్థం మళ్ళీ దొరికే అవకాశం ఇంకొకటి లేదు లేదు లేదు అంతే భగవంతుడు కూడా దొరకవచ్చు అనేక రూపాలలో తల్లి మాత్రం దొరకదు తస్మాత్ జాగ్రత్త ఉన్నప్పుడు సేవ చేయగలిగినటువంటి వాడు అదృష్టవంతుడు ఆ తల్లి సేవ కన్నా మించినటువంటి ధర్మం లేదనే చెబుతున్నాడు ఎవరు ఎవరు చెబుతున్నారండి ధర్మవ్యాధుడు నీ తల్లిదండ్రులను వదిలిపెట్టావు నీవు నీ తల్లిదండ్రులు కన్నా నీ వేదో గొప్ప విద్వాంసుడవని నీ ఉద్దేశం నీవు చదివిన వేదం మొత్తం కూడా చెప్పింది ఏం చెప్పిందండి మాతృదేవోభవ ఆ తల్లిని వదిలిపెట్టావా లేదా పితృదేవోభవ అదేవిటయ్యా నేను తపస్సు చేసుకోవటానికి వెళ్ళాను మెర్రి బ్రాహ్మణుడా వాళ్ళిద్దరికీ సేవ చెయ్యటం కూడా తపస్సే తపస్సు అంటే ఎక్కడో అరణ్యాల్లోకి వెళ్ళవలసిన పని లేదు ముక్కు పోసుకుని కూర్చోవలసినటువంటి ఆవశ్యకత లేదు ఎక్కడ ఉంటే తపస్సు అవుతుందండి ఏం చేస్తే తపస్సు అవుతుంది నీ తల్లిదండ్రులకు సేవ చేయడం కూడా తపస్సేనయ్యా నీ తల్లిదండ్రుల యొక్క దివ్యమైనటువంటి సేవ నాకు ఆవిడ తెలుసుకున్న సంగతి నాకు తెలిసింది అవునా కదా ఆవిడ నీకెందుకు అన్నం పెట్టలేదో నాకు తెలిసింది ఎలా నాకు ఈ శక్తి కలిగింది అంటే ఒక్కటే కారణం నా తల్లిదండ్రులకు సేవ చేయుట అనే నా ధర్మమును నేను అనుసరించాను గనుక నాన్నగారు నాకు సమయం లేదు మీకు సేవ చేయడానికి నేను కూలీ మనిషిని పెడుతున్నాను ఎవరు నువ్వు కూలీ మనిషిని పెట్టినా మహారాజును అక్కడ పెట్టినా నీవు సేవ చేస్తే పొందేటువంటి ఆనందాన్ని తండ్రి కానీ తల్లి కాని పొందలేరు వాళ్లకు ఆ ఆనందం కలిగే అవకాశం లేదు ఎందుకండి తల్లికి అంత సేవ చేయాలి అని అడగవచ్చు ఓ పిల్లవాడిని ఎత్తుకోమంటే ఎంతసేపు ఎత్తుకుంటారండి మీరు చెప్పండి ఓ పిల్లవాడిని మీకు ఇచ్చాము ఓ పసిపిల్లవాడు ఏమండి ఆ శిశుపాలు తల్లిచ్చినట్టుగా గుర్తు వచ్చిందా ఇచ్చాం వాడిని ఎత్తుకోవాలి ఎంతసేపు ఎత్తుకుంటారు ఓ అరగంట వాడు కాస్త బొద్దుగా అందంగా ఉంటే ఇంకో అరగంట ఆ తర్వాత ఏం చేస్తారు మీరే వాడిని గిచ్చి నా దగ్గర ఉండటం లేదు తీసుకోమ్మా అని తల్లికి ఎవరికో ఇచ్చేస్తారు అవును కానీ ఎంతసేపు అయినా ఎత్తుకోగలుగుతారా ఇది ప్రశ్న కాదు కానీ తనతో పాటు తన గర్భంలో పెట్టుకుని ఆ పశువాణ్ణి ఎంతకాలం మోసిందండి ఆ తల్లి తాను చావడానికి సిద్ధపడి వాణ్ణి భూమి మీద పడేసింది ఎంత త్యాగం చేసింది ఆ తల్లి అందుకనే ఒక స్త్రీకి అంత దివ్యమైనటువంటి గౌరవం భారతీయ సనాతనమైన ధర్మం ఇచ్చింది కారణం ఏమంటే సృష్టికర్తతో సమానం ఆవిడ లేకపోతే సృష్టి లేదు కనుకనే ఆవిడికి అంత గౌరవించాలి అంత మర్యాదగా చూడాలి ఏ స్త్రీ అయినప్పటికీ కూడా అందులో ఏమాత్రం సందేహం లేదు నేను నా తల్లిని తండ్రిని గౌరవించడం చేతనే నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను కనుక ఇటువంటి స్థితిని నేను పొందానయ్యా నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించట తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోయి నేను ఏదో సాధించాను అనుకుంటున్నావు ఇది చాలా పొరపాటు సుమా నీ ధర్మాన్ని నీవు అనుసరిస్తే తపస్సు చేయకుండానే సర్వ శక్తులు నీ వశం అవుతాయి అన్ని శక్తులు నీ వశం అవ్వడానికి ఆధారం ఏదయ్యా అంటే ధర్మమే అని ఎవరు చెప్పారండి ఒక మాంస దుకాణంలో మాంసం అమ్ముకునేవాడు చెప్పాడు తన ధర్మాన్ని కనుక తాను తప్పితే చిట్ట చివరికి మాట అన్నాడండి ఏం అనుకోమా వ్యాసుడు చెప్పాడు కనుక చెబుతున్నా బ్రాహ్మణుడు కనుక తన ధర్మాన్ని తాను తప్పితే అతన్ని బ్రాహ్మణుడు అంటానికి వీరలేదు పోని తరువాత పుట్టిన క్షత్రియుడు అందామా క్షత్రియుడు అంటానికి వీరలేదు ఆ తరువాత పుట్టిన వైశ్యుడు అందామా వైశ్యుడు అంటానికి వీరలేదు పోనీ సూత్రుడు అందామా సూత్రుడు కూడా ఒప్పుకోడు నా ధర్మం నేను చేస్తున్నానంటాడు మరి ధర్మం తప్పిన బ్రాహ్మణుని ఏమి అనాలి అంటే వ్యాసభగవానుడు చెప్పాడండి చండాలహా అన్నాడు ఏం చెప్పారండి చాలహ ఎవరెవరి వర్ణ ధర్మాన్ని వాళ్ళు తప్పితే ఏ వర్గంలో చేరతారు వాళ్ళు ఐదవదైనటువంటి చండాల వర్గంలో చేరేదరు కనుక ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించి తీరాలి మాకేం తెలుస్తుందయ్యా ఏది ధర్మమో వేదములు తెలిసిన వాళ్ళ వద్దకు వెళ్ళి ఏది ధర్మమో తెలుసుకోవాలి నీకే సమస్య కలిగినా ఆ సమస్యను ధార్మికంగా ఎలా పరిరక్షించుకోవాలో ఎవరిని అడగాలండి వాళ్ళని అడగాలి అందుకనే పూర్వపు రోజుల్లో గ్రామానికో పురోహితుడు కంపల్సరీగా ఉండేవాడు ఆయన ఏమనే వాళ్ళు పురోహిత పురోస్యితం కాంక్షయతే పురోహిత ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరి యొక్క యోగక్షేమాన్ని కోరుకునేవాడు గనక పురోహితుడు వాడు అర్థమైందండి అందుకనే బ్రాహ్మణో భోజన ప్రియ అని కాదు అర్థం చాలామంది అనుకుంటూ ఉంటారండి ఏం అనుకోమాకండి భోజనం అంటే చాలా ఇష్టం అని అనేక మంది అంటూ ఉంటారు బ్రాహ్మణో భోజన ప్రియ కానీ అంటూ ఉంటారండి ఆ పదాన్ని మనం అన్వయక్రమంలోకి తెచ్చుకున్నప్పుడు రోజార్ ధరలో పెట్టుకోవాలి ఆ సంస్కృతంలో ఉన్నదాన్ని అలా పెట్టుకునే సందర్భంలో భోజనప్రియ అనేటువంటి దాంట్లో ఉన్న భో అనే అక్షరాన్ని ముందుకు పెట్టుకోవాలి భోహో బ్రాహ్మణ జనప్రియ ఇది పురోహితులు యొక్క లక్షణం అంటే ఓయీ సంబోధనార్థకమైనటువంటిదే అంతే తప్ప వీడికి తిండి అంటే ఇష్టం అని కాదు ఏదో వక్రంగా మాట్లాడటం కోసం మార్చేసి అనేక రకాలుగా వక్ర చెప్పే వాళ్ళు లోకంలో చాలా మంది ఉంటారు వాస్తవమైనటువంటి విషయం వద్దకు వెళ్ళాలి తప్ప శవముల జోలికి మనం వెళ్ళకూడదు ఏం కావాలండి మనకు వాస్తవాలు కావాలి స్థవాలు కాదు కావలసింది ఏదో చిలోక్తులు కాదు కావలసింది వాస్తవం కావాలి కనుక దివ్యాత్మ స్వరూపులరా ఆ అర్జునుడు ధర్మానందనకు కౌసుకుని చరిత్ర మొత్తం చెప్పాడు చాలా గొప్పగా ధర్మాన్ని అనుసరించడం చేతనే ఇంత దివ్యమైన స్థితి కలిగింది అని నాకు తెలిసింది కనుక నీవు అనుసరిస్తున్నటువంటి ధర్మ మార్గం చాలా గొప్పది ఒకనొకప్పుడు ఈ ధర్మనందరుని వల్ల కదా నా చేత ఈ గాంధీవము మూకపోయింది అని నేను దుఃఖపడ్డా ఉన్న విషయాన్ని చెప్పుకుంటే పాపం పోతుంది కనుక ఏమండి పుణ్యం చెప్పినా పాపం పోతుంది ఆ పుణ్యం చెప్పినా పుణ్యఫలం పోతుంది పాపాన్ని గురించి చెప్పినా పాప పోతుంది నహుషుడనే వాడిని ఇంద్ర పదవిలో కూర్చోబెట్టడానికి తీసుకువెళ్లారు ఏమండి వాడి పేరుకు ముందే ఉన్నది నాకారమే ఉన్నది వాడు ఎందుకు పనికి రాని తప్పం కలిగిన వాడు కేవలం ఇంద్ర పదవే కాక ఆ ఇంద్రుని భార్య కూడా నాకు కావాళ్ళన్నాడు ఏమండి ఆ బృహస్పతి వచ్చి ఏం చేశాడో తెలుసినయన నీకు ఇంద్ర పదవి ఎలా వచ్చిందయ్యా అన్నాడు అప్పుడు ఆ యజ్ఞం చేశా ఇప్పుడు ఈ యజ్ఞం చేసా ఇక్కడ ఆయాగం చేశా ఆయాగం చేశా అని మొత్తం వాడు చేసిన సత్కర్మల లిస్ట్ మొత్తం ఇచ్చాడు ఎవరికి బృహస్పతికి ఎప్పుడైతే ఆ లిస్ట్ చేతిలో పెట్టాడో నువ్వు చేసినవన్నీ చెప్పావు గనక ఫలితం పోయిందిరా ఇక నడు అన్నాడు వాడు అందుకనే బుద్ధికి బృహస్పతి అన్నారు సామాన్యమైన తెలుగు అంటే బృహస్పతి గొప్ప రాజనీతి శాస్త్రాన్ని అందించినటువంటి మహనీయుడు వైదికమైన రాజనీతి శాస్త్రం కుటిలమైన రాజనీతి శాస్త్రాన్ని వాడు శుక్రాచార్యుడు మనం ప్రారంభపుర రోజుల్లో చెప్పుకున్నాం అవునా కదా కణికుడు అనేవాడు చెప్పాడు కదండి పేర్లు గుర్తున్నాయా ఇరవై నాలుగో తారీఖున పరీక్ష ఉందా లేదా ముందా ఆ గుర్తుడే మొత్తానికి రాసుకున్నట్టున్నారు ఈవిడే అంత ధైర్యంగా జీవితుంది కనుక దివ్యాత్మ స్వరూపుల ఇంత విన్నటువంటి ధర్మనందు ఎందుకంటే తాను చేసిన దోషం ఏదో తాను చెప్పేసుకున్నాడు ఆ దోషం చేసిన పాపము యొక్క ఫలం ఏమైపోయిందండి పోయింది అర్జునుడు కూడా ఊరట అమ్మయ్యా పోయింది కదా అని అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి రావాలండి భదరికా వనానికి వచ్చారు ఆ భదరికా వనంలో ఎనిమిది రోజులు ఉన్నారు అక్కడ నుండి బయలుదేరి ద్వైత వనానికి వచ్చారండి ద్వైత వనంలో వారు ఉండగా ఒకనొక బ్రాహ్మణుడు వచ్చారు వాడి దగ్గరికి రాబోయే ప్రమాదాన్ని ముందుగానే సూచించటం కోసం వచ్చాను ధర్మనందన జాగ్రత్తగా ఉండవలసింది అని చెప్పాడు ఎవరి బ్రాహ్మణోత్తముడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పారు ప్రత్యక్షంగానే రావచ్చు కదా అనేటువంటి ఆలోచన కూడా మనకు వస్తుంది వ్యాసుడు ఎవరికైనా దొరుకుతాడు అప్పటికే ఆ ప్రమాదము ఆ దళికి వచ్చింది తానే తన రూపంతో కనబడితే ఆ ప్రమాదం ఇంకొక రూపంగా అందుకోసమని అలా జరగకుండా ఉండడం కోసం జాగ్రత్త పడి ఏ రూపంలో వచ్చాడని చెప్పారు వ్యాస భగవానుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు చెప్పాడు అదృశ్యమయ్యాడండి ఏమిటా వచ్చిన ప్రమాదం పాండవులలో ఎవరు ఏ ఏ తపస్సులు చేశారో వాళ్ళు ఏ ఏ తీర్థయాత్రలు చేస్తున్నారు ఏ ఏ తపస్సు వల్ల ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందారు ఈ ఈ విషయాలు ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడు గూఢచారుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడు అర్జునుడు దివ్యమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుణ్ ప్రత్యక్షం చేసుకుని సాక్షాత్ ముక్కొర అయినటువంటి పరమేశ్వరుని వద్ద సర్వ అస్త్ర శస్త్ర విద్యలు పొందాడు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో గొప్పకూలిపోయాడండి ఎందుకనయ్యా అంటే దుర్యోధను మరణం తప్పదు ఇదే వాడి దుఃఖం ధృతరాశ్రుని దుఃఖమునకు హేతు ఎవరు చెప్పండి ఇప్పుడు ఖచ్చితంగా దుర్యోధనుడు వాడక్క లేకపోతే వీడు దుఃఖపడే అవకాశం అవసరం లేదు ఇప్పుడు నా కుమారుని గతి ఏమిటి రేపు వాళ్ళు వచ్చి యుద్ధం చేయకుండా ఉంటారా ఆలోచనే లేకపోతే తపస్సు చేసి సర్వ అస్త్ర శస్త్రములు పొందవలసిన అవశ్యకత ఉంది ఎవరో గురువు దగ్గర నేర్చుకుంటే కొన్ని అస్త్రశస్త్రాలు మాత్రమే వస్తాయి కానీ ఇచ్చిందెవరు పరమేశ్వరుడు సర్వం సహా విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్య మొత్తం ఇప్పుడు ఎవరికి అతమయింది అర్జునుడికి అతమయ్యింది అర్జునుని ఎదిరించగలిగిన ఇప్పుడు లేడు రేపు నా కుమారుల సంగతి ఏమి కనుక ఏం చేయాలి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు వెళ్ళి ఆ పాండవులను ఆహ్వానించండి అని బలవంతం చేశాడండి ఎవరు బలవంతం చేసింది కనీసం వెళ్ళి ఒక్కసారి చూసి పలకరించైనారంట వాళ్ళను తీసుకురావటం ఇష్టం లేకపోతే మా మేనమామ శకుని చేసిన పని వల్ల మీరింత కష్టపడ్డారు అన్నయ్య ఏమి అనుకోవద్దు కానీ అన్న మాట తప్పరు కదా మీరు అరణ్యంలోనే ఉంటారు కదా అని ఒక మాట చెప్పిరండిరా అని దుర్యోధనాదులను ప్రోత్సహించాడు ఎవరు అంధ ప్రజాపతి రాసు ఎప్పుడైతే ప్రోత్సహించాడో దుర్యోధనుడు బయలుదేరాడండి దీన్నే ఏమంటారంటే ఘోషయాత్ర అంటారు భారతంలో ఆ దుర్యోధనుడు బయలుదేరాడు కర్ణుండి కూడా వెంటబెట్టుకున్నాడు వెళితే ఒక్కడే వెళ్ళడు కదండి రాజు వెళ్ళడెర్ర విజములెర్రగాని మొత్తం అందరినీ తీసుకొస్తారు వాడు వాడి పరివారం వీళ్ళంతా తీరా వీడు పాండవుల దగ్గరికి వద్దామనుకుంటే వాడికి అటకాయించి మధ్యలో తగిలిన వాళ్ళు ఎవరయ్యా గంధర్వ దేశానికి సంబంధించిన వాళ్ళు ఆ గంధర్వులకు వీడికి యుద్ధం జరిగింది అసలు యుద్ధం జరగవలసిన పనే ఉందండి రోడ్డు మీద ఎంతో విడుతూ ఎంతో మంది పెడుతూ ఉంటారు ఎవరి పని మీద వాళ్ళు పెడతారు గంధర్వుల పని గంధర్వులు వచ్చారు వాళ్ళ పని వచ్చారు కదా ఎందుకు తగవు కలిగింది అంటే కర్ణుని వల్ల కలిగిందండి అందుకనే వాడు ఎంత గొప్పవాడైనా వాడితో స్నేహం చేయవచ్చా చేయకూడదా అనేది ఆలోచించాలి కేవలం ఇద్దరి మూలంగా వంశం మొత్తం ఏమైపోయిందండి ఎవరా ఇద్దరు శకుని కర్ణుడు వీడు మొత్తం నాకు ఇచ్చాడు అనేటువంటి భావం తరుణుని మించినటువంటి వీరుడు లేడు అనేటువంటి భావం తన మీద తనకు విశ్వాసం ఉన్నదా దుర్యోధనులకు నేనా పని చేయగలను అని పైకి మాత్రం మాట్లాడే తప్ప మాట్లాడతాడే తప్ప భీమశైలు అంటే భయం ఎవరికి ఉన్నది కూడా ఉన్నది ఎందుకున్నదంటే ఆ చచ్చిపోయే వీడు కూడా ఉన్నాడు భీమసేనుని చేతనే ముందు ఉన్న ఇద్దరు పోయారు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరంటే కీచకుడు ఒకడు ఈ దుర్యోధనుడు ఒకడు అంతే వీళ్ళిద్దరిని కూడా చేసేసాడా అక్కడికే ఆ గంధర్ ఆ యక్షునిచ్చినటువంటి వరం కాస్త చెల్లి మహాబలశాలులైనటువంటి ఐదుగురికి కనుక భీమసేనుడు అంటే భయం ఎవరికి ఉన్నది అంటే దుర్యోధనుడికి కూడా ఉన్నది కేవలం వీళ్ళిద్దరినీ చూసుకునే పనిచేశాడు ఇంతమందిని తీసుకువెడితే ఆ గంధర్వులతో యుద్ధం ఎందువల్ల వచ్చింది అంటే కర్ణుని వల్ల వచ్చింది ఆ కర్ణుడు పోని నిలబడి యుద్ధం చేయగలిగాడా ఆ గంధర్వుల చేత ఓటుపడి దుర్యోధను వదిలిపెట్టి పారిపోయాడు వాడు ఎవరి నుదులు పెట్టి పారిపోయాడండి దుర్యోధను ఆ గంధర్వుల చేతికి చిక్కింది ఎవరండి దుర్యోధనుడు ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ ద్వైత ఉన్నటువంటి పాండవులు అతన్ని విడిపించి పంపించారు తన శత్రువులైనటువంటి వాళ్ళు తనకు రక్షగా నిలిచి ఆ గంధర్వుల నుండి విడిపించి పంపటం అనేటువంటిది వాడికి మరణ సదృశ్యం ఎవరికి దుర్యోధనులకు ఎప్పుడైతే ఆ స్థితి కలిగిందో వెంట అహం అన్నాడు వాడు నేను మరణిస్తాను వీడికి ఒక్కటే గొప్ప మంత్రం అది కూడా ఎవరి దగ్గర ధృతరాష్ట్రుడి దగ్గరే చదువుతాడు ఇంకోటి దగ్గర చెబుతాడు అయితే చావు అంటాడేమో అని భయం వీడికి ఎవరికి దుర్యోధను ఈ మాట చెప్పేది ఒక్క ధృతరాశ్రుని వద్దనే ఎక్కడ మంత్రం పనిచేస్తుందో అక్కడే చేయాలి కదండి కనుకనే వాడి దగ్గరే చెబుతాడు అహం మరిశ్యామి ఎందుకు రావటం ఆ వాడు ఏముండో నాకింత అవమానం జరిగింది గంధర్వుల చేత వాళ్ళు విడిపించి నన్ను చేశారు ఇంత జరిగింది నీ మూలంగా నీవు వెళ్ళమంటేనే మేం కదిలాం ఎందుకు పంపించావయ్యా ఉన్న వైరం ఉండనే ఉన్నది ఇప్పుడు అది ఇంకా పెరిగిందే కానీ తరగలేదు కనుక నేను ప్రాయోపవేశం చేస్తా అన్నం ముట్టను నీళ్లు ముట్టను ఏం ముట్టను ప్రాయోపవేశం చేస్తా అని మొట్టమొదటి నిరాహార దీక్ష మొదలుపెట్టిన వాడు ఎవరండి వాడు మనలాగానే గొప్పవాడులే నిరాహార దీక్ష పొద్దున్నే పీకల దాకా తినవచ్చు అసామ్యాన కింద సాయంకాలం దాకా కూర్చోవచ్చు సాయంకాలం అయిపోగానే ఇంటికి వెళ్ళవచ్చు మరలప్పి ఇకల వరకు తినవచ్చు ఇక వాడు నిరాహార దీక్ష ఎప్పుడు చేశాడండి అవునా కాదా ఇవాటి రోజున రిలే నిరాహార దీక్షలన్నీ అంటే ఓ నల్ల బ్యాడ్ చేపెట్టుకోవడం అంటే కూర్చోవడం కానీ భీమసేనుడు అట్లా కాదండి చేసింది ఒక్కరోజే అందుకే రిలా రీలే నిరాహార దీక్ష అన్నా వాళ్ళు నిరాహార దీక్ష చేసింది ఎన్ని రోజులండి ఒక్కరోజు ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తేనే ఆ హిన్నాపురం అంతా కూడా కుత కుతలాడిపోయి కర్ణుడు వెళ్ళి మృతిమలాడి మంత్రి గారు కొబ్బరిని ఇల్లిచి నిమ్మని ఇల్లించి ఎట్లా అయితే విరమింపజేస్తాడో అట్లా దుర్యోధను నిరాహార దీక్ష విరమింపజేసి తీసుకొచ్చాడు ప్రతిజ్ఞ చేశాడండి కర్ణుడు దుర్యోధను ముందు ఆ పాండవ సామ్రాజ్య లక్ష్మిని శకుని నీకు ఇచ్చాడు పాండవులు ఏవులను ప్రాణములతో నేను నీకు అందిస్తా ఎవరి ప్రతిజ్ఞ చేసింది కర్ణురెడ్డి ఐదుగురిని ప్రాణాలతో నీకు అప్ప నీ ఇష్టం ఏం చేసుకుంటా వచ్చేసుకుంటా మిత్రధర్మం చాలా గొప్పది కర్ణుడు చెప్పిన మాట అండి ఒక్క క్షణంలో మారు మాట్లాడకుండా ఆలోచించకుండా వీడు ఎవ్వడు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా చూడకుండా రేపు నన్నేమైనా చేస్తాడేమో అనే ఆలోచన కూడా లేకుండా నిర్ద్ధంగా అంగరాజ్యాన్ని అదే క్షణంలో నాకు అప్పగించినటువంటి నీవు స్నేహితుడవు కావు తల్లిదండ్రుల కన్నా మిన్నయైన వాడవు కనుక ఆ పాండవులను ఏవులను నీకు అప్పగిస్తానయ్యా ప్రతిజ్ఞ చేస్తున్నానయ్యా నీవు ఈ నిరాహార దీక్ష మానుకుని రావలసింది ఎంగిలి పడవలసింది అంటే వీడొచ్చి అడుగుతాడని తెలుసు తాను లేచి ఇంటికి వెళతానని తెలుసు ఎవరికి తను ఎవడు రాకుండా ఉంటాడాండి పాపం వచ్చి చిన్నపిల్లాడు మూలలో ఎందుకు కూర్చుంటాడు ఆ అమ్మ వచ్చి వాడిని బతివులాడాలి వాడికి తెలిసి అమ్మ వస్తుందని ఎప్పుడు వస్తుంది ఆ అన్నం పెట్టేటొస్తుంది ఖచ్చితంగా నన్ను తీసుకెడుతుంది వాడి నమ్మకం అట్లాగే తన అనుంగు మిత్రుడైన కర్ణుడు వస్తాడు తీసుకెడతాడు లేదా నేను బాధపడితే తట్టుకోలేని నా మేనమామ వస్తాడు తీసుకువెడతాడు వాళ్ళిద్దరికన్నా పిచ్చివాడు నా తండ్రి వాడైనా వస్తాడు ఇవన్నీ తెలిసేవాడు శ్యామియానా వేస కూర్చున్నాడు అండి బయట బోర్డు పెట్టి ఎవరు దుర్యోధనుడు అటువంటి స్థితిలో ఆ దుర్యోధను ఉపశమింపజేసి తీసుకువెళ్ళారు కేవలం వీడొక్కడైనా సైంధవుడు కూడా ఒక గంధర్వుని పంపించాడంట ఎక్కడికి పంపించాడు అరణ్యాలలో ద్వైత వనంలో ఉన్నటువంటి అనేక మంది బ్రాహ్మణులు సహాయంగా ఉన్నారు దౌమ్యుల వారు ఉన్నారు వేటకని వెళ్ళిన పాండవులు వెళ్ళిన సమయంలో గంధర్వుడు వచ్చాడు ఎవరి పనుపున వచ్చాడు అంటే సైంధవుని పనుపున వచ్చాడు ద్రౌపదీదేవి నీవు ఈ అరణ్యాలలో పడుతున్నటువంటి కష్టాలను చూచి భరించలేక దుఃఖితుడై సైంధ్రుడు నిన్ను వెంట పెట్టుకుని రమ్మనమ్మని చెప్పాడు నీవు అంగీకరించిన వెంట వచ్చినట్లయితే సైంధవుని నీవు స్వీకరించవచ్చు సకల సుఖములతో తొలతూడవచ్చు ఎప్పుడైతే సైంధువుడు నీ వాడవుతాడు సైంద్రవుడు కౌరవులకేమవుతాడు దుల భర్తయే సైంధవుడు ఒక్కగానొక్క చెల్లెలండి ఆడపడుచు కనుక ఆ సైంధవుడు ఎప్పుడైతే అడుగుతాడో అప్పుడు నీ భర్తలు పూర్వపు భర్తలైన వాడు ఏమని పదప్రయోగం చేశాడండి ఇక్కడ పూర్వపు భర్తలైన అంటే ఇక్కడ వదిలేసినట్టు వచ్చేసినట్టు వాడి ఊహ నీ పూర్వపు భర్తలను విడిపించమని నీవు అడిగిన సైంద్రుడు కౌరవులతో చెప్పి విడిపించగలిగిన స్తోమత కలిగినవాడు కనుక నా మాట వినమని అడిగాడండి ఆ బ్రాహ్మణులంతా వెంటబడ్డారు వాడికి వెంటబడేటప్పటికి పారిపోయాడు ఆవిడ మీద ఉండేటువంటి ఆ మరులు వదులుకోలేక వాడే వచ్చాడు ఎవడండి వచ్చింది సైంధవుడు ఎవరికి చిక్కాడో తెలిసినా అండి పారిపోతున్నాడు అక్కడ పాండవులు ఉన్న సంగతి చూసి వెనక్కి తిరిగి పారిపోయాడు వాడు వచ్చే సమయానికి పాండవులు రానే వచ్చాడు వీళ్ళని చూశాడు పారిపోయాడు పారిపోతే భీమసేనుడు వెంటాడు వాడి జుట్టుని చేత ఇనికించుకుని ఈడ్చుకుని తీసుకొస్తే ధర్మనందనుడు వదిలివేయమన్నాడండి మన ఇంటి ఆడపడుచు భర్త కనుక అతన్ని ఏం చేయమన్నాడండి వదిలేయమన్నాడు ఎవరు చెప్పింది ఎవరిని వదిలేమన్నాడు ఆనాటి నుంచే ఈ సైంధవుడు ఎలాగైనా పాండవుల మీద పగ తీర్చుకోవడం కోసం పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఒక్కరోజు పాండవులను అడ్డగించగలిగిన శక్తిని పొందాడు ఎవరి దగ్గర నుంచి పొందాడండి అదేదో రుద్రాక్షమాల ఇచ్చాడని ఆ రుద్రాక్షమాల విసిరేస్తే యుద్ధ రంగానికి చుట్టూ పడిందని ఇవన్నీ కప్పు కథలంటే ఆంధ్ర కూడా లేదు కేవలం పరమేశ్వరుడు వరం ఇచ్చింది ఏమిటి పాండవులను ఎదిరించగలిగినటువంటి శక్తి నీకు కలుగుతుంది ఒక్కరోజు అది కూడా అర్జునుడు తప్ప మిగిలిన నలుగురిని ఎదిరించగలుగుతాం అర్జునుని ఎదిరించడం మాత్రం నీ వల్ల కాదు నా వల్ల కూడా కాదు అన్నాడు ఎవరండి మాట చెప్పింది పరమేశ్వరుడు ఎవరితో చెప్పాడు ఆ సైంధువునితో చెప్పాడు ఆ ఒక్కరోజు అప్పుడు మనకి ఎక్కడ వస్తుందంటే యుద్ధరంగంలో వస్తుంది విరాళ పర్వం అయిపోయిన తర్వాత అప్పుడు మనం యుద్ధంలో ప్రవేశిస్తాం భీష్మ పర్వం తర్వాత ద్రోణ పర్వం వచ్చిన తర్వాత వస్తుంది ఆ విశేషం ఆ ద్రోణుడు కూడా వచ్చిన తర్వాత కనుక దివ్యాత్మ స్వరూపులరా ధర్మనందనుడు చెప్పడం చేత విడిపింపబడ్డాడు సైంధవుడు కూడా వెళ్ళిపోయాడు అనేక రకాలుగా కౌరవులు భంగపడ్డారు కర్ణుడు కేవలం గంధర్వుల చేతిలో ఏమీ చెయ్యలేకర్ణుడు మనస్సులో ఆ ముఖాన్ని తీసుకువెళ్లి దుర్యోధను ముందు పెట్టలేకపోయాడు ఎందుకంటే గంధర్వుల చేతిలో ఓడిపోయాడండి సంగీత విద్వాంసుల చేతిలో ఎవరైనా ఓడిపోతాడా చెప్పండి సంగీత విద్వాంసునికి శౌర్య ప్రతాపాలు ఉంటాయి ఏమనుకో మాకు సంగీతం నేర్చుకుంటున్నారు మేము ఎంత కూ తిన్నావా అనుకోవచ్చు సంగీత విద్వాంసుని బాధ్యత బరువు ఆలోచన ఎప్పుడు దేని మీద ఉంటుందండి ఆ గంధర్వ లోకంలో ఉండే వాళ్ళందరూ సంగీత విద్వాంసులే అర్థమైందా అండి పాడేవాడు పాడుతూ ఉంటాడు మృదంగం వాయించేవాడు మృదంగం వాయిస్తాడు నోలు వాయించేవాడు నోళ్ళు సన్నై వాడు సన్నాడు ఎవరితో వారిది వీడికి వాడికి ఏమీ సంబంధం లేదు అర్థమైందా అండి మొత్తం ఆ గోళం అంతా కూడా ఎట్లా ఉంటుంది గావులు గేవులు మని శబ్దాలతో చెవులు చెల్లులు పడిపోయేట్టుగా ఉంటుంది అందుకనే ఉపన్యాసం చెబుతున్నా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎవరితోని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ ఉపన్యాసం చెప్పేవాడు ఏమిటి గందరగోళం అంటాడు అవునా కదా గంధరగోళం కాదు గంధర్వగోళం ఆ ఒత్తు తీసేసాం మనం మహా మేధావులం కదా చాలా గొప్పవాళ్ళం ఆ గంధర్వగోళం ఇట్లాగే ఉంటుంది అది మనోళ్లలో పడిగా గందరగోళం అయ్యింది అంత గొప్ప విద్వాంసులు వాళ్ళు సంగీతంలో కేవలం దాని మీద తప్ప జాస ఇంకా దేనికే ఉండదు అటువంటి వాళ్ళ చేతిలో ఓడిపోయాడు ఎవరు కర్ణుడు విధి బలీయమైనది ఆ ఒక్క మాట కన్నా మించినది ఇంకొకటి లేదు చాలా బరువైంది ఆ మాట తనను తాను ఆ దుర్యోధను ఎదురు పడలేకపోయాడు ఏ విధంగా అయినా సరే మళ్ళీ ఆ దుర్యోధనుల ముందు నిలబడేటువంటి స్థితిని పొందాలి అనే పరిస్థితిని ఆలోచిస్తున్నాడు ఈ పరిస్థితి అక్కడ అలా ఉంటే ఈ పాండవులు ద్వైత వనము నుండి బయలుదేరి ఇప్పుడు ఎక్కడికి చేరుకోవాలండి కామ్యక వనానికి చేరుకోవాలి ఆ కామ్యత వనం చేరుకోవాలి అంటే ఇప్పుడు పైన ఉన్న లోకాల నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చినట్టు భూమండలానికి వచ్చేశారు ఈ భూమండలంలో నిరంతరము అగ్నిహోత్రం చేస్తూ వైశ్యదేవం చేస్తూ బ్రహ్మయజ్ఞం చేస్తూ ఉండేటువంటి ఒకనొక బ్రాహ్మణుని కరండము కరండము అంటే దేవతార్చనా పేటిక ఆనాడు ప్రతి బ్రాహ్మణుని వద్ద ఏముండేదండి దేవతార్చన పంచాయతనం ఆ దేవతార్చన చేస్తే కానీ వాడు భోజనం చేసేవారు కాదు ప్రతి బ్రాహ్మణు నేను చూశానండి నా చిన్నతనంలో బ్రాహ్మణులను మా పేటలో ఆ విజయవాడలో కామకోటి నగర్ దాని పేరు కంచి పరమాచార్యుల వారు ఆ ప్రారంభం చేసినటువంటి పేట అది వేసి ఓ రాయి వేసి అందుకని కామకోటి నగర్ మొత్తం అందరూ బ్రాహ్మలే ఉండేవాళ్ళు ఏదైనా ఉత్సవం జరిగి ఆ బ్రాహ్మలందరినీ భోజనానికి పిలిస్తే ప్రతి విస్తరి పక్కన ఒక డబ్బా ఉండేది ఆ డబ్బాలో ఏముండేదండి పంచాయతనం దేవతార్చన అక్కడే కూర్చుని చేసుకుని ఆ విస్తట్లో పెట్టినటువంటి పదార్థాన్ని అక్కడే ఆ దేవతార్చనకు నివేదన చేసి తరువాత ఆత్మ నివేదన చేసుకునేవాళ్ళు చూడడానికి కూడా ఎంత పండగలాగా ఉండేదండి ఇవాళ రోజున విస్తర్ట్లో పదార్థం వేయటం ఆలస్యం ఏమిటో వీడి కర్మం తెలియదు ఎందుకు అంత తొందర తెలీదు ఒక్క క్షణమాగితే మొత్తం తింటావు కదరా కనీసం నీకు మంత్రం లేకపోతే ఓ భగవంతుడా నీవిచ్చిన ఆహారం ఇది నేను నా శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం తింటున్నానయ్యా అని ఒక్క మాట వాడికి చెప్పరా భోజన ప్రారంభంలో భగవంతునికి చెప్పాలి భోజనం అయిపోయిన తరువాత పితృదేవతలకు చెప్పాలి పుణ్య నిలయే పద్మార్థుడ నివాసిన అర్జునం ఉదకం దత్తం అక్షయం ఉపతిష్ట అని ఇన్ని నీళ్లు వదిలిపెట్టారు ఆ ఎంగిలి చేత్తో వదిలిపెట్టబడినటువంటి ఆ నాలుగు చుక్కల జలం పితృదేవతలకందరికీ దాహాన్ని తీరుస్తుందండి ఆ మంత్రబలం చేత ఎన్నెన్ని సనాతనమైన ధర్మాలు మనకు అందించింది భారతీయ సంస్కృతి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదిలేసాం అయితే మనం ఏమనుకుంటామంటే మిస్టర్ భాస్కర్ శర్మ ఎంత వెర్రి వాడురా పితృదేవతలు వస్తారా ఈ నీళ్లు దాహం తీర్చుకుంటారా తర్వాత వాడు భార్య వచ్చి ఎత్తేస్తుంది మొత్తం అంతా తుడిచేస్తుంది కదా మన కళ్ళతో మనం చూస్తున్నాం పితృదేవతలు వస్తారు స్వీకరిస్తారండి నేను ఒక ప్రశ్న వేస్తున్నా అమ్మ అన్నం అంతా తర్వాత వచ్చి అక్కడ గిన్నె పెడితే నైవేద్యం కోసం పుస్తకంలో చదివి చెబుతున్నానండి నేను చూడలేదు చెప్పాను కదా నా జీవితంలో ఏమీ తెలియని చిన్నతనంలో ఇక్కడికి వచ్చా మళ్ళీ వచ్చింది ఎప్పుడయ్యా అంటే చివరి రోజుల దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చింది అవ ఏళ్ళు దాటినాయి కదండి మధ్యలో చూసే భాగ్యానికి నోచుకోలేదు కానీ ఆ పుస్తకం చదువుతుంటే దాంట్లో రాసి ఉన్నదండి కేవలం అమ్మ చూపులు పడినంత మాత్రం చేతనే ఎంతమంది వచ్చినా అంతమందికి అదే పదార్థం సరిపోయేది ఎట్లా సరిపోయిందండి కనుక మనకు తెలియనటువంటి దివ్య శక్తులు ఎన్నో లోకంలో ఉన్నాయి మనకు ఆ శక్తులు కనబట్టలేదు కనుక మనం చూడలేదు కనుక లేదు అనుకునే అవకాశం లేదు ఎందుకంటే చూచినటువంటి సాక్షులు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు రంగరించి గ్రంథస్థం చేసి తెలియని వాళ్లకు అందజేశారు ఇటువంటి దివ్యమైన అభూతమైనటువంటి మహిమలు ఉంటాయి ఆ లోకంలో తెలుసుకొని ప్రవర్తించరా చెప్పడం కోసం కనుక దివ్యాత్మ స్వరూపులరా ఎన్ని ఎన్ని మహిమలు ఆ పితృదేవతలు ఆనందపడతారు అంత దివ్యమైనటువంటి స్థితిని పొందుతాం మనం వాళ్ళ ఆశీర్వచనం ఉంటే అందుకని భోజనం చాలా జాగ్రత్తగా చేయాలి ఎలా పడితే అది చేస్తే దాన్ని మొక్కు గోటిలో వేయడం కానీ భోజనం అని మాత్రం అనకూడదు అని శాస్త్రవచనం కనుక వీళ్ళు ఎక్కడికి చేరుకున్నారండి ఇప్పుడు కామ్య కవనం కామ్య కవనానికి వాళ్ళు వచ్చేసారు ఒక బ్రాహ్మణుడు దేవతార్చన లేకపోతే భోజనం చేయడం బ్రహ్మయజ్ఞం లేదు పితృతర్పణం లేదు వైశ్వదేవం లేదు కనుక ఆ ఇంట ఎవరు తింటానికి వీరు ఎక్కడ నుండో ఒక దుప్పి వచ్చింది ఎవరు వచ్చిందండి దుప్పి దానికి ఏముంటాయి కొమ్ములుంటాయి ఆ బ్రాహ్మణుడు నది వద్ద స్నానం చేయడానికి ఆ దేవతార్చన కరండము ఉన్న సంచి తెచ్చి ఓ చెట్టు కొమ్మకు తగిలించాడు నదిలో స్నానం చేస్తున్నాడు ఈ దుప్పి వచ్చి తన కొమ్ములతో ఆ సంచి తన కొమ్ములకు తగిలించుకుని పరుగు పెట్టే ఏం చేసిందండి పొరుగు పెట్టింది వెళ్ళిపోయింది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ బ్రాహ్మణుడు పొరుగు పొరుగున వచ్చాడు వెతికాడు ఎక్కడ చూచినా దొరలే దొరకలేదండి శ్రేయశేర బ్రాహ్మణేన నిత్య కృత్యయా ఒక బ్రాహ్మణుడు నిత్యము చేయవలసినటువంటి కృత్యం చేయకపోతే ఎంత నష్టమో ఆ బ్రాహ్మణుడే చెప్పాడండి ఎవరికి నష్టం అంటే దేశానికి నష్టం బ్రాహ్మణుడు చేయవలసిన ధర్మం బ్రాహ్మణుడు చేస్తే దేశానికి ఉపయోగం అందుకే పెద్దలు ఏం చెబుతున్నారు వీరేనా అన్న సంధ్యావందనమన్నా చెయ్యరా ఎందుకంటే మనం ఇంకా కృష్ణ యజుశాకాధ్యాయే లేకపోతే శుక్ల యజుశాకాధ్యాయే అని చెప్పుకుంటున్నాం కదా కనీసం సంధ్యావందనమైనా చేస్తే ఆ యజుర్వేదంలో ఉన్న మంత్రాలు కొన్ని ఉంటాయి తేంటో ఏంట్లో సంధ్యావందనంలో ఆ మంత్రాలన్నా చెప్పాడు గనక కాస్తైనా వేద మంత్రాలు చదువుకున్నవాడు అవుతాడా చెప్పిన మాట అబద్ధం కాకుండా ఉంటుంది వీడికి పాపం రాకుండా ఉంటుంది ఇంత ఆలోచన చేసి ఒకవేళ చేయకపోతే నష్టం ఎవరికండి సంధ్యావనం చేయకపోతే దేశానికి నష్టం దేశానికి నష్టం చేసే హక్కు నీకివ్వడిచ్చాడు ఎంతసేపు పడుతుందా సంధ్యావందనానికి ఐదు నిమిషాలు గట్టిగా కూర్చుంటే లేదు పావుగంట అనుకో వచ్చే నష్టమే ఉందో పావుగంట సేపు స్థిమితంగా కూర్చోలేవు కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చొని చేసుకో నేను మొన్న చెప్పాను కదండి ఆ లక్ష్మీనారాయణ గారు ఎట్లా అభిషేకం చేస్తున్నారని చెప్పి పడుకుని నేతి లక్ష్మీ గారు పడుకుని అభిషేకం చేసేవాడు ఆయన ఎందుకంటే లేవలేడు కనుక ఎందుకు చేస్తున్నాడు చెయ్యవలసిన ఆవశ్యకత ఉన్నది కనుక నా ధర్మం కనుక అది ధర్మం అంటే ఏదో కోరుకుని చేసేటువంటిది ధర్మం కాదు కామ్యం అంట ఇప్పుడు ఈ దుప్పి ఉన్నదే కొంగులకు వెగిలించుకుని తీసుకెళ్ళిపోయింది ఆ సంచుని నా యొక్క దేవతార్చనుడు దేనికి బ్రహ్మకృతయా కర్మయా బ్రాహ్మణుడు చేయవలసినటువంటి కర్మను వాడు ఆచరించాలి కనుక ఎందుకు చేయాలి రక్ష నా ధర్మం నేను చేయాలి కనుక చెప్పాడు ఎప్పుడైతే చెప్పాడో అర్జునుడు రక్షించడానికి వెళ్ళాడండి వెళ్ళిన వాడు ఎంతసేపటికి రాలేదు అర్జునుడు రాలేదు ఎందుకు రాలేదు చూసి రావయ్యా అనే ధర్మనందనుడు భీమసేను పంపాడు వెళ్ళిన భీమసేనుడు రాలేదు నువ్వు వెళ్ళి చూసిరా అని నకులు పంపించాడు తర్వాత సహదేవుణ్ణి పంపించాడు ఎవరు రాలేదండి బ్రాహ్మణుల సంరక్షణలో ద్రౌపదిని ఉంచి ఇప్పుడు తాను వెళ్ళాడండి ఎవరు వెళ్ళింది ధర్మరాజు తీరా చూస్తే అక్కడ ఒక దివ్యమైన సరస్సు ఉన్నది ఆ సరస్సులో ఎంతో అందమైనటువంటి కలువలు ఉన్నాయి వికసించి ఆనందంగా తలలు ఊపుతున్నాయి ఆ కలువలు ఆ సరస్సు కూడా చెలించకుండా ఒక్కచోటే ఉన్న అందమైన స్త్రీ తన పైట సర్దుకున్నట్లుగా నెమ్మదిగా కదులుతోంది అన్నాడు వ్యాసభగ అలలు ఎట్లా కదులుతున్నాయి అండి చాలా నెమ్మదిగా వస్తున్నాయి ఈ నలుగులు ఇక్కడ పడిపోయి ఉండటం చూచాడండి ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు భగవంతుడా బావా కృష్ణయ్యా ఎక్కడున్నావయ్యా నువ్వు ఏం చేస్తున్నావయ్యా ఈ నలుగురు మరణించిన సంగతి నీకు తెలియదా సర్వాంతర్యామి కదా నీవు తెలియకనే మెదలకు ఊరుకున్నావా నా తల్లి కుంతిదేవికి నీవు ఎంత మాట ఇచ్చావయ్యా ఏ విధమైన మాట ఇచ్చావు ఇదేనా సంరక్షణ అంటే దీక్ష దక్షత అంటే ఇదేనా ఎన్ని రకాలైన పొందిన వాడు నీవు రాజ్యాన్ని కోల్పోయాను సర్వము కౌరవులకు అప్పగించా నా తమ్ములు నా భార్య నాకు మిగిలారు కదా అనుకుంటే ఇప్పుడు నేను ద్రౌపది వద్దకు కూడా వెళ్ళేటువంటి అవకాశం నాకు లేదు కారణమేమంటే నాధ మోగ క్రీయతే తథరి సర్వై భర్తాం కథంగిచన ఆవరిషి లుగురు ఎక్కడికి వెళ్లారు మిగతా వాళ్ళు వాళ్ళు ఏమయ్యారు అని ఆ ద్రౌపది అడిగితే నేనేం చెప్పాలి ఆవిడకి సమాధానం ఇప్పుడు నా గతే అని కుప్ప కూలిపోయి వలవల విలపిస్తున్నాడండి ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయింది కాసిన మంచి నీళ్ళన్నా తాగుదాం తరువాత వీళ్ళ సంగతి ఆలోచిద్దాం ఎందుకని ఎలా అనుకున్నాడు అంటే మరణించిన వారిలా పడి ఉన్నారే కాని ఆ నలుగురిలో కాంతిహీనత్వము మాత్రం కనబడటం లేదండి ఆ ముఖాలు ఎలా ఉన్నాయి వెలుగుతో ఉన్నట్లే ఉన్నాయి ప్రాణాలతో ఉన్నవాడి ముఖం ఉంటుందో అలాగే ఉన్నది కానీ చలనం ఉన్నదా చలనం లేదు చిట్ట చివరికి వేలు ముక్కు దగ్గర పెట్టినా శ్వాస ఆడటం లేదు కానీ వీళ్ళ శరీరాల్లో దేహంలో మార్పేమీ లేదు అంత వెలుగు అంత కాంతి అంత స్ఫురత్ దివ్యమైనటువంటి శక్తి ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి కనుక ఎందుకు ఇలా జరిగింది ఎవరు చంపారు తెలియకుండానే చంపారు అంటే కనీసం ఒంటి మీద ఏమైనా గాయాలు ఉన్నాయా ఒక్క గాయం లేదు నెత్తులు చుక్క కనబడటం లేదు కానీ ప్రాణాలు పోయినాయి గాలి ఆడటం లేదు శకుని మాయోపాయం చేత దుర్యా దుర్యోధనాదుల యొక్క వచ్చిన సోదరులను సంహరించి ఉంటాడు కారణం ఏమంటే భీమార్చనులే కనుక లేకపోతే నేను నిర్వీర్యుణ్ణి కదా నన్ను ఏమీ లేనివానికి చేయటం కోసమే ఇంత పని చేసుంటాడు లేక ఏ యక్షుడైనా సంహరించాడా గంధర్వుడు సంహరించాడా కిన్నర కింపురుష విద్యాధరులలో దేవేంద్రాలు ఎదురు నిలవగలిగినటువంటి స్తోమత కలిగిన నా తమ్ముడు అర్జునుడు అటువంటి వాడు కూడా పురాణాలు వదిలాడా ఎంత దీనావస్థ కలిగింది దుఃఖపడ్డాడు తట్టుకోలేని స్థితిలో దాహమేస్తే నీళ్లు తాగుదామని ఆ సరస్సు నిర్దేశము అని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్న నీళ్లు మనం తాగకూడదు అవునా అందుకనే ఏం నీళ్లు తాగుతుందా ఇవ్వాల పంపులో మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినా తాగటం మానేసం మినరల్ వాటర్ ఆ నీళ్లు తాగితే గాని మన స్టేటస్ నిలబడదని మన గొప్ప ఉద్దేశం మా నీళ్లు పంపు ఆటలు మానేసామండి మేము అంతా మినరల్ వాటరే మొత్తం వండటానికి కూడా అది ఏం చేస్తాము ఓ మజ్జిగ చుక్క వేసాం మడికి పనికి వస్తాయి ఆ భగవంతుడు కూడా మెదలకుండా తింటున్నాడు వాడికి పెడితే చాలు కదండి పాపం అసలు పెట్టకపోతే వాడేం చేస్తాడు అందుకోసమని రెండోది మడి ఎవరి అంటే మన కోసం భగవంతుడి కోసం కాదు ఎందుకంటే ఈ అష్టాంగ యోగములలో శౌచ్యం కూడా ఉన్నదా లేదా ఆ శౌచము కోసం మడి కట్టుకోవాలి అంతేగాని ఈ ఈ శౌచం భగవంతుడికి ఎందుకంటే వాడు ఎప్పుడూ శౌచమే కనుక మడి ఎవరి కోసం అయ్యా అంటే మన కోసం వాడి కోసం మాత్రం కాదు ఒక్క బ్రాహ్మణులైనా కట్టుకోవలసిందే అంటే సూత్రుడు కూడా మడి కట్టుకోవలసిందే అని చెప్పాడు చెప్పింది ఎవరో కాదు మార్కండేయు పురాణంలో మార్కండేయుల వారే చెప్పారంట చాలా దివ్యంగా చెప్పారు ఆ శౌచము యొక్క దివ్యత్వం ఆ యోగము యొక్క దివ్యత్వం ఆసనము యొక్క దివ్యత్వం నియమము యొక్క ఆశ ఆ ఔచిత్యం కితిక్ష కరుణ ఇవన్నీ కూడా ఏ ఏ ఫలితాలను ఎలా ఉండాలో ఎలా తపస్సు చేయాలో ఎలా ధ్యానం చేయాలో ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా చెప్పారు మార్కండేయుల వారు ఆ దాంట్లో కనుక దివ్యాత్మ స్వరూపులారా ఆ నిర్దోషము అన్న సంగతి తెలుసుకుని ఆ నీళ్లు దోషి పట్టి తాగడానికి సిద్ధపడ్డాడు నేను ఒక కొండను ఈ నీటిని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నా నా అనుమతి లేకుండా నువ్వు త్రాగడానికి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఏమంటారండి దీన్ని చెప్పండి ఏమంటారు దీన్ని ఆహా అందుకే నేను అంటున్నది నీ కాస్త పక్కే తప్పకుండా అని మీరు చెప్పండి అని యక్ష ప్రశ్నలు అంటారండి ఏమన్నారండి నేను ఒక కొంగను ఒంటి కాలితో నీళ్లలో నిలబడి దొంగ జపం చేసే కొంగను ఈ సరస్సు నాది ఇందులో నుంచి చిన్న పిందుకు నువ్వు ముట్టుకోవాలన్నా నా అనుమతి కావాలి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే గానీ అనుమతి ఇచ్చే అవకాశం లేదు ఆ ప్రశ్నలుగా అన్నిటికీ సమాధానం చెప్పు నీ తమ్ముళ్ళందరూ నేను అడిగినా వినకుండా నా మాట చెవినబెట్టకుండా మెదలకుండా నీళ్లు తాగారు అందుకే ప్రాణాలు పోగొట్టుకున్నారు నీ నలుగురు తమ్ముళ్లను చంపినదినే అన్నాడండి వెంటనే ధర్మనందనుడు మహానుభవా నీకు పాదాభివందనం తమ్ముళ్ళు చనిపోయారు నేనే అడవాలి ఇదంతా మర్చిపోయాడు ఇప్పుడు ప్రస్తుత కర్తవ్యం కావాలి అందుకని మహానుభావ నీకు పాదాభివందనం భయంకరుడైన సోదరులను ఒక కొంగ అంటే లమ్ బుద్ధికి నుండి కాను ఆ భీమసేనుడు గాని అర్జునుడు గాని నకుల సహదేవులు గాని చాలా గొప్ప బల పరాక్రమాలు కలిగిన వాళ్ళు ఏ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయాన్ని అనుసరించి ప్రవర్తించగలిగినటువంటి ధీరులు అటువంటి తీరులను ఒక కొంగ చంపిందంటే నమ్ముతానా నీవెవరోవో చెప్పవయ్యా గంధర్వుడవా యక్షుడవా కిన్నరుడవా కింపరుడు కింపురుషుడవా లేదు సాక్షాత్ పరబ్రహ్మమా పితృదేవలోకము వచ్చినవాడవా ఎవరివో చెప్పవయ్యా నాకు దర్శనం ఇవ్వవయ్యా నీవు అడగవలసిన ప్రశ్నలేమిటో అడగవయ్యా నా ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెబితే కనబడతా లేకపోతే నీకు నేను కనబడేటువంటి అవకాశం లేదు వలసన ప్రశ్నలు అడుగుతున్నాడండి దీన్ని ఏమన్నా మనం యక్ష ప్రశ్నలు అన్నా ఎన్ని ప్రశ్నలు అడిగాడయ్యా అంటే మొత్తం నూట సంవత్సరానికి ఒకటి చొప్పున లెక్క పెడితే నూట ఎనభై నాలుగుని సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి కూడండి ఎంతైంది సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి కూడితే ఎంత అయిందండి పదమూడు సంవత్సరానికి పది జొప్పున లెక్క పెట్టి పదమూడు సంవత్సరాలకి ఎన్నైనా లెక్క ప్రకారం ఆ యక్షలోకాన్ని ఆ అక్ష దివ్యత్వం చేత అడిగినటువంటి ప్రశ్నలు ఇవి దీని లెక్క వేరే ఉన్నది ఆ లెక్క మనం రేపు చెప్పుకుందాం అర్థమైందండి ఎన్ని నూట ఎనభై నాలుగు ప్రశ్నలు అనేక రకాలైనటువంటి ధార్మికమైనటువంటి విషయాలను అడిగాడండి ఈ మనిషి కనపడకుండానే అడిగాడు వాటి అన్నిటికీ సమాధానం చెప్పాడండి ఎవరు సమాధానం చెప్పింది ధర్మనందనుడు ఒక్కటా రోడ్డాల్ బ్రాహ్మణులకు దేవత్వము ఏది మొదటి ప్రశ్న కథం దేవత్వం సర్వై బ్రాహ్మణానా ఎవరి ప్రశ్న అడిగింది వాడు కనబట్టల్లా మనకు ఇప్పటిదాకా వాడు ఎవడో మనకి తెలీదు మనం ఏమంటున్నామంటే కనపడకుండా ఉన్నాడు గనుక యక్షుడు అన్నాం ఆ ఘట్టానికి కూడా యక్ష ప్రశ్నలు అని చెప్పాం చిత్తచేడికి వాడే చెప్పాడు తాను ఎవరో భారతంలో దానికి ధర్మరాజు సమాధానం చెప్పాడండి బ్రాహ్మణులకు దేవత్వము దేని వల్ల వస్తుంది అంటే స్వాధ్యాయము వల్ల వస్తుంది స్వాధ్యాయైన దేవత్వం లబే సర్వై బ్రాహ్మణాన్ని స్వాధ్యాయం వల్ల వస్తుందండి స్వాధ్యాయం అంటే ఏంటండి వేదాధ్యయనం చేయటం లేదా పురాణ అధ్యయనం చేయటం ఎందుకంటే వేదములు వేరు పురాణములు వేరు కాదు ఈ చెప్పబడేటువంటి పురాణాలను కూడా మనం ఏమంటాం ఏమంటే శ్రీమద్భారత స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము అని అంటున్నాం కాకపోతే ఆ స్వాధ్యాయ అనేది గుర్తురాక జ్ఞాన యజ్ఞం అని పూర్వపడుతున్నాం జ్ఞానాన్ని పొందుతున్నాం గనక ఇది కూడా స్వాధ్యాయమే ఎందుకని ఆ మాట చెప్పారు అంటే ఏ పురాణము విన్నా ఏదో కోడలు తిడుతుంటే కాలక్షేపం అవుతుంది కదా అని గుళ్ళోకి కాదు లేదు అత్తగారు తిరుగుతోంది కదా అని కోడలు పురాణానికి వెళ్ళటం కాకుండా ఒక పాఠశాలలో తరగతి గదిలో ఉన్న విద్యార్థి ఎట్లా అయితే పాఠాన్ని స్వీకరిస్తాడో అలా స్వీకరించే స్థితిలో వినడానికి వెళ్ళాలి దాన్నే నిజమైనటువంటి శ్రవణం అని అన్నారు వినాలన్నారండి అందుకనే ఏమడిగా నేను చివరి రోజున పరీక్ష పెట్టుకుందామా ఎందుకు ఏమండి ఎన్ని రోజులు అన్ని వృధిపెట్టి అమ్మఒడిలో కూర్చుని చెల్లెళ్ళ మూడిలో అర్కపుల్లిలో మనం ఏం పొందాము పదహారు రోజుల పాటు ఉన్నాం ఒక రోజారు ఒక రోజు పదహారు రోజుల పండగ ఏమిటయ్యా ఈ పండుగ అంటే భారత శ్రవణం జ్ఞాన యజ్ఞం ఈ పండుగలో మనం ఎంతవరకు పొందాం మనకి మనకు తెలియాలి అంటే ఏం చేయాలంటే మనల్ని మనమే పరీక్ష ఎంతవరకు వచ్చింది ఎంతవరకు గుర్తుపెట్టుకున్నాం ఇందులో మనం ఆచరించగలిగినవి అవి కొన్ని కొన్ని ఆచరించలేము ఎందుకంటే ఇది ఏ యుగానికి సంబంధించిన చరిత్ర వ్యాపార యుగానికి సంబంధించిన చరిత్ర ఇప్పుడు మనం అంతా ఏ యుగంలో ఉన్నాం కలియుగంలో ఉన్నాం కనుక ఈ యుగానికి సంబంధించినటువంటి తత్వాన్ని అనుసరించి వాటినన్నిటినీ ఆచరించగలవా మిస్టర్ భాస్కర్ శర్మ మంచి ఉపాయం చెప్పావురా అసలు ఏవి ఆచరించలేము ఆ యుగం వేరు ఏ యుగం వేరు ఇప్పుడు కొత్తగా ఏమన్నా చెప్పు అవి ఆచరిస్తాం అంతేగాని భారతంలో ఉన్నది ఎందుకు ఆచరించాలి ఇవి మంచివండి ఏది మంచి అయితే దాన్ని స్వీకరించడం అనేటువంటిది మనిషి యొక్క లక్షణం అందుకనే స్వాధ్యాయమే బ్రాహ్మణునకు దేవత్వం ఆ బ్రాహ్మణులలో సత్పురుషుల యొక్క ధర్మమేమిటి అని అడిగాడండి అసలు వాడు సత్పురుషుడని వీడే చెబుతున్నాడు ఆ సత్పురుషుని యొక్క ధర్మం ఏమిటి అంటే వెంటనే చెప్పాడు అండి ధర్మరాజు ఏమండి తపశ్చరణమే సద్బ్రాహ్మణ ధర్మము ఏ విషయాన్ని గురించైనా సరే బ్రాహ్మణుడు ఏం చేయాలండి తపస్సు చేయాలి ఇక్కడ మీరందరూ కూర్చుని పొద్దున మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు తొమ్మిదిన్నరకు మొదలు పెట్టినా మనం పన్నెండున్నర దాకా వదలటలేదు దుర్మార్గుడు పదిన్నర పదకొండున్నర పన్నెండున్నర ఎన్ని గంటలు అయిందండి గంటలు సాయంకాలం ఐదున్నరకు మొదలుపెట్టి అప్పటిదాకా చెబుతున్నాడు మూడు గంటలు రోజుకు ఆరు గంటల సేపు ఆ కుర్చీలో కూర్చుని కదలకుండా కేవలం వాడు ఏది చెబుతున్నా వింటూ కూర్చోడానికి సిద్ధపడినటువంటి ఈ వచ్చిన పెద్దలందరూ కూడా ఆ వినే సమయంలో చేసేదాన్ని ఏమంటామండి తపస్సు ఇది కూడా తపస్సు కనుక తపస్సు కానిదే దీ ్రాహ్మణులకు నిజమైనటువంటి ధర్మం ఏదయ్యా అంటే తపస్సు చేయడమే వాడి ధర్మం రాజ్యాలు పరిపాలించడం ధర్మం కాదు అనవసరమైనటువంటి వ్యాపారాలు చేయడము ధర్మం కాదు తపస్సు చేయడం అయితే ఈ బ్రాహ్మణుని మానవత్వము ఎటువంటిది వాడు ఉంటాడు వాడి ధర్మం ఉంటుంది ఏమండి అసలైన మానవత్వం ఎప్పుడు బయటపడుతుంది అని అడిగాడండి మరణమునందు బయటపడును అన్నాడండి వాడి మంచితనంగాని చెడ్డతనంగాని ఏదేంటో తెలుస్తుంది అంటే ప్రతి మనిషి యొక్క మరణంలోనే తెలుస్తుందండి తీసుకుని తీసుకుని తీసుకుని తీసుకుని ఆ మంచాన పడి ఏమండి ఎటు లేవలేక అన్ని ఆ మంచంలోనే చేసే వాళ్ళు కూడా నానా తిట్లు తిరుగుతూ వీసుక్కుంటూ వాడి జీవితాన్ని గడిపి ఓ మంచ ముహూర్తంలో కన్ను మూస్తే వీడి జీవితంలో చేసినవన్నీ ఏమనుకోవాలి మనం అవశ్యం అనుభోక్తవ్యం కృత కర్మ శుభాశుభం చేసిన దాన్నే అనుభవిస్తున్నాడు ఒక్కో పెద్ద మనిషి ఉంటాడు ఆ గుంటూరులో ఉండేవారు అంటే పిల్లల మర్రి వారు హరిదాసు గారు వారి పేరు పూర్తిగా గుర్తులేదు నాకు పిల్లల మర్రి వారు వారి ఇంటి పేరు గుంటూరే రామదాసు హరిక తప్ప ఇంకోటి చెప్పేవాడు కాదు ఆయన చెప్పేవాడు కాదంటే ఆయనకు వచ్చేమో ఆయన్ని పిలిచారు అంటే ఏం చెప్పించుకునేవాళ్ళు రామదాసు భద్రాచలంలో సీతాకళ్యాణ సందర్భంలో రామదాసు కథ చెప్పడానికి వెళ్ళి ఆ రామదాసు కథంతా చెబుతూ చిత్త చివరికి అదిగో విమానం వస్తోంది ఆ విమానాన్ని రామదాసు ఎక్కాడు అదిగో వెడుతున్నాడు అంటూనే వాలిపోయాడండి హరికథ చెబుతూ పిల్లలు మరి వీరదాసు గారు ఏదో ఉంది ఆయన పేరు వీరదాసు కరెక్ట్ గుంటూరు వాస్తవ్యులు సొంత ఊరు అదే మహానుభావుడు ఎటువంటి భక్తులు ఉన్నారండి అనాయాసులు ఇప్పుడు ఆ మరణంలో ఆయన గొప్ప విషయం తెలిసిందా తెలియలేదా ఎటువంటి భక్తి కలిగినవాడు ఆయన నటిస్తున్నాడా నిజంగానే భక్తి కలిగినవాడా మరణం అది కనుక ఆ వ్యక్తి యొక్క దివ్యత్వం దేని ద్వారా తెలుస్తుందని చెప్పాడండి ధర్మరాజు మరణం వల్ల తెలుస్తుంది అన్నాడు ఏమండి ఎన్ని రకాలైనటువంటి విషయాలు అసలైనటువంటి యజ్ఞమునకు సామము ఏది అని అడిగాడండి దానికి ధర్మరాజు సమాధానం చెప్పాడు జీవన యజ్ఞానికి సామము సత్యము అన్నాడు జీవన యజ్ఞానికి ఏది యజ్ఞ సామం అండి సామం అంటే పురోడాశం ఆ యజ్ఞ ఫలం ఏదయ్యా అంటే సత్యవ్రతము సత్యవ్రతమే కనుక లేకపోతే అది జీవన యజ్ఞం కాదు దేన్ని జీవన యజ్ఞం అంటాం అంటే పశు స్థితి నుంచి దాటి వచ్చినటువంటి దాన్ని జీవన యజ్ఞం అంటాం అర్థమైందంటే పశువే కనుక అది జీవనమే యజ్ఞం మాత్రం కాదు మనిషిగా పుట్ట జీవన యజ్ఞం ఇప్పుడు దీనికి సామము ఏదయ్యా అంటే ఫలం ఏదయ్యా అంటే సత్యము అన్నాడండి యజ్ఞము దేనిని అతిక్రమించకుండా ఉంటుంది ప్రశ్న రుక్కును అతిక్రమించకుండా ఉంటుంది ఎందుకంటే అని వేదం చెబుతున్నది యజ్ఞం చెయ్యాలి అంటే రుక్కు తప్పనిసరిగా ఉండి తీరాలి అందుకనే ఏం చేస్తారండి యాగశాలకు ఎన్ని ద్వారాలు ఉంటాయి ప్రతి యాగశాలకు ఎన్ని ద్వారములు ఉండవలే నాలుగు ద్వారములు ఉండవలే ఋగ్వేదము యజర్వేదము శామము అధర్వ వేదము నాలుగు ద్వారముల వద్ద నాలుగు వేదములు పారాయణ చేయాలి వాళ్ళు ఎక్కడో మైకు దగ్గర కూర్చుని కాదు చేయవలసింది ఎక్కడ చేయాలండి ద్వారం దగ్గరే కూర్చోవాలి వాళ్ళు చెప్పేటువంటి వేదం మనకు వినబడాలి అంటే నలుగురికి నాలుగు మైకులు పెట్టు అంతే వాళ్ళు పారాయణ చేస్తూనే ఉండాలి మనం వింటూనే ఉండాలి అది నీకు అర్థమైందా కాలేదా అనేటువంటి విషయం పక్కన పెడితే ఆ వేద నాదమును రెండు చెవులనే దొప్పలతో ఎవడు తాగగలుగుతాడో లోపల ఉన్నది కూడా ఏమవుతుందండి మలినం ప్రక్షాళనం అవుతుంది మనకు తెలియకుండానే వేదం అంత దివ్యమైనటువంటి అత్యంత విచిత్రమైన విషయం ఏమిటయ్యా ధర్మరాజుని తన కళ్ళెదురుకుండా అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు తన కళ్ళ ఎదురుకుండా అనేక మంది జన్మిస్తూ ఉంటారు వెళ్ళిపోవటం పుట్టడం సామాన్యమని తెలిసిన వాడు నేను మాత్రం శాశ్వతం అనుకుంటాడయ్యా ఇది విచిత్రం ఇలా ఎన్ని ప్రశ్నలు వేశాడునండి ఎన్నో ధర్మాలు చెప్పాడు ఇన్ని చెప్పిన తర్వాత ధర్మనందన నీ పట్ల నాకు చాలా ఆనందం కలిగింది నీ యొక్క తమ్ములను బ్రతికించాలి అని నేను అనుకుంటున్నా ఒక్కరిని మాత్రమే బ్రతికిస్తా ఇందులో ఎవరిని కోరుకుంటావో చెప్పమన్నాడండి వీరవరుడై దివ్యమైనటువంటి సౌందర్యమునకు సంకేతమైన నకులుడు అని పిలువబడేటువంటి సోదరుణ్ణి బ్రతికించమన్నా ఎవరిని బ్రతికించమన్నాడండి నకులు ధర్మనందన ఎంత విర్రివాడవయ్యా అరివీర భయంకరుడైన భీమసేనుడు ఉన్నాడు రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటి యుద్ధంలో నీకు వెన్ను తెన్నుగా ఉండి రక్షణగా ఉండి నిన్ను కాపాడేటువంటి అర్జునుడు ఉన్నాడు వారిద్దరినీ కోరుకోకుండా నకులు నడిగవేమిటయ్యా కారణం ఏమిటో తెలుసుకోవచ్చు నా ధర్మం చెప్పాడండి ధర్మరాజు అందుకే ధర్మరాజు నా తండ్రికి ఇద్దరు భార్యలు ఓ మహానుభావ నిన్ను నేను చూడలేదు నువ్వెవరూ కనబడలేదు నాకు తెలియదు అయినా నా చరిత్ర చెబుతున్నా నా తండ్రికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య నా తల్లి అయిన కుంతిదేవి రెండవ భార్య మాద్రి నా తల్లికి ముగ్గురము మేము పిల్లలం మాదిరికి ఇద్దరు పిల్లలు నా తల్లి కన్న సంతానంలో పెద్దవాడిని నేను బ్రతికి ఉన్నాను నా పిన తల్లి కన్న సంతానంలో కూడా పెద్దవాడైన నకులుడు గనుక ఆమెకు తినోదకాలు నేను వదిలితే కుదరదయ్యా ఎవరు వదలాలండి నకులుడు వదలాలి నేను వదిలితే అది ధర్మోదకం వాడు వదిలితే తిలోదకం అందుకని వాడు బ్రతకాలి ఎందుకు వివాహం ఎందుకు సంతానం అరయన్ వంశము నిల్పనే కదా వివాహంబో దేనికోసం వంశం నిలబడాలి వెళ్ళిపోయిన పెద్దలకు నిన్ను నువ్వు నువ్వులు నీళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా అసలు సంవత్సరానికి ఒక్కసారా అండి రోజూ పితృతర్పణం చేయమనకు నువ్వులతో అక్కర్లా జలతర్పణం చేయరా సంధ్యావందనం అయిపోగానే ఆ నివేదికి తీసుకుని ప్రాచీన వీటి తీసి వెళ్ళిపోయినటువంటి కనీసం నీ తండ్రి వెళ్ళిపోతే బతికుండగా మాత్రం చేయమాపోతే వాడికి చేయి పితామహ ప్రభితామహ ఆ ముగ్గురికి వదులు కనీసం అంతవరకన్నా చేయాల వాళ్ళ ఆశీర్వేదాన్ని లభిస్తుందిరా నిన్ను బాగుపడు అంటానికి తప్ప ఈ పని చెయ్యి అని చెప్పిన వాడికి నువ్వు చేసినందువల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉన్నదా ఒక్కసారి ఆలోచించాలి కదండి మనం వ్యాసుడమైన ఉన్నాడా ఇప్పుడు ఒకవేళ ఉన్నా మనం చూడగలమా ఇన్ని విషయాలను ఎన్ని గ్రంథాల్లో రాసి మనకిచ్చి వెళ్ళిపోయాడే దేనికోసం వెళ్ళాడు ఈ వచ్చినటువంటి ఈ జనరేషన్ ఈ సృష్టి సంపద మొత్తం అంతా కూడా బాగుపడాలి కలవుల నాశనము కాకూడదు అని చెప్పడం కోసమే ఇంత శ్రమ పడ్డాడు కదండి ఆయన కనుక ఆచరించడం అనేటువంటిది దివ్యమైన ఫలం అందుకనే నా పినతల్లి కొడుకు అయినటువంటి పెద్దవాడైనటువంటి నకులు కోరుకుంటున్నానయ్యా నేను యుద్ధం చేసి రాజ్యాన్ని గెలిచినా గెలవకపోయినా ఈ శరీరాన్ని ఎప్పటికైనా వదలవలసిందే అవునా కాదండి జాతస్యకి ఎప్పటికైనా వదలవలసిందేసిందే ఎలా పుడతామో ఏం చేస్తామో తెలియదు కనుక ఉన్నంత వరకు ధర్మాన్ని అనుసరించాలి కనుక ధర్మమే ప్రాణముగా బ్రతుకుచున్నాను కనుక ఆ తమ్ముణ్ణి అడిగానయ్యా కనుక బ్రతికించమన్నాడు ధర్మనందర నీ యొక్క ధర్మ చీలతకు ఆనందపడ్డానయ్యా నలుగురిని బ్రతికిస్తున్నా తీసుకోవయ్యా అన్నాడండి ధర్మాన్ని ఆచరించడం వల్ల ఎంత ప్రయోగం కలిగిందండి ఆలోచించండి ఒక్కసారి హరి హరి ఎక్కడా చిన్న విషయంలో కూడా ఆ ధర్మాన్ని తప్పకపోవడం చేత నలుగురిని పొందగలిగాడండి ధర్మరాజు నలుగురు తమ్ముళ్ళు నిద్ర నుంచి లేచినట్టుగా లేచారు భరోసించి పోయాడు మహానుభావ ఇప్పటికైనా నీవెవరో చెప్పవయ్యా ఎట్ట ఎదురుకుండా ప్రత్యక్షమై నీకు జన్మనిచ్చిన యమధర్మరాజును నేను ఎవరు చెప్పారండి ఎందుకు వచ్చానో తెలుసిన నీ ధర్మం ఎంతవరకు నీవు ఆచరిస్తున్నావో నేను చూడడం గాక దాన్ని అనుభవించాలి అనేటువంటి ఆశతో వచ్చాను రా కుమారుడు దాన్ని తాను కూడా పొందాలి చూస్తే తెలుస్తుంది నాకు కానీ అనుభవంలోకి వస్తే ఏమంటే వండుకుని గిన్నెక్కడ పెట్టుకుని చూస్తూ కూర్చుంటే కడుపు నిండుతుందా దాంతో కనీసం ఏదీ లేకపోతే ఉప్పు కారం వేసుకునైనా ముద్ద నోట్లో పెట్టుకుంటే కడుపు నిండుతుంది చూస్తూ కూర్చుంటే కడుపు నిండదు ఆ నిండిన అనుభవాన్ని పొందడం కోసమే నేను వచ్చి ఎన్ని ప్రశ్నలు వేసి నేను వేయడం ద్వారా వీటి సమాధానములనన్నిటినీ లోకానికి తెలియజేశాము అందుకనే నేనేం చేయదలుచుకున్నానంటే తెలుగులో అచ్చ తెలుగులో అతడు అడిగిన ప్రశ్న ఈ ది ఈ ధర్మజుడు చెప్పిన సమాధానం ఇవన్నీ మనకు బాగా అవసరమండి అవన్నీ ఓ కాగితం మీద చక్కగా రాసి జిరాక్స్ తీసి ఇరవై నాలుగో మీ అందరికీ ఇవ్వబడతాయి అందులో యక్షుడు దేన్ని గురించి ప్రశ్న వేశాడో ఏం సమాధానం చెప్పాడో ఎందుకంటే ఒక యక్ష ప్రశ్నలు చెప్పడానికే ఇట్స్ ఓన్లీ టూ అవర్స్ అంత సమయం పడుతుంది అందుకని మనం ఏం చేసామంటే వాడెవడో వడ్డించగానే ఇట్లా తీసుకునే ఆ రుచి చూసినట్టు కాస్త రుచి చూశాం అందుకని దాని పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మీరందరూ కూడా పొందాలి అనే ఆశ ఉన్నవాడిని నేను ఆ కారణం చేత అవి రాస్తాను నేను వైట్ పేపర్ మీద వీలు పోటీ ఇరవై నాలుగో వెళ్ళే లోపల జిరాక్స్ తీయించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచి పెడదాం ఈ భారత ప్రసాదము అర్థమైందండి శ్రీమన్ మహాభారత జ్ఞాన యజ్ఞ ప్రసాదం అంటే యక్ష ప్రశ్నలు ఇవన్నీ కూడా మనకు తెలియవలసినటువంటి తత్వజ్ఞాన విషయకమైనటువంటి విషయాలు కనుక దివ్యాత్మ స్వరూపులరా ఎప్పుడైతే ఆ యమధర్మరాజు కనబడ్డాడో నాయన పన్నెండు సంవత్సరాల కాలం పూర్తి అయ్యింది లెక్క ప్రకారం ఈ అరణ్యవాసాన్ని ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైనది రాబోయేటువంటి ఒక్క సంవత్సర అజ్ఞాతవాస కాలము చాలా దివ్యంగా గొప్పగా విజయవంతంగా మీరు పూర్తి చేసుకుని మీ మనోగతమైనటువంటి సాభిప్రాయమును కళ్ళ ఎదురుకుండా చూచేటువంటి స్థితిని మీరు పొందాలి అని ఈ తండ్రి మిమ్మలనందరినీ ఆశీర్వదిస్తున్నాడు ఆ బ్రాహ్మణుల మధ్య కాపలా కాయచూ రక్షింపబడుతున్న ద్రౌపది ఎదురు చూస్తూ ఉన్నది కళ్ళు మూస్తే మిమ్మల్ని అక్కడికి చేరుస్తానన్నాడు ఈ పాండవులు కళ్ళు మూసారు అక్కడికి చేర్చడానికి సంకల్పించాడు యమధర్మరాజు ఎప్పటికి ఆవిడ దగ్గరికి చేరతారండి వీళ్ళు రేపు పొద్దున తొమ్మిది గంటలకు చేరుతారు పరిస్థున బ్రాహ్మణ పుత్రిణ